పరిశుద్ధుడా ప్రేమ తండ్రి దేవాన్ని పాదన పొందినదండి ఇంతమంది సమయం మాకు అనుగ్రహించినందుకు నీకు వందునా రజా పొద్దు నుంచి ఇప్పుడు ఒక ఆచి కాపాడినందుకు నీకు వందనాలు తండ్రి నాయనసే ప్రభా భయంకరమైన రోజులలో కూడా నాయనసే ప్రభావ మేము క్షేమంగా ఇంటికి తీసుకొచ్చినందుకు నీకు వందనాలు తండ్రి ప్రభా రోజులు చాలా చెడ్డగా ఉన్నదండి నానేస్తే ప్రభావ ప్రభా ప్రతిదిన మమ్మల్ని కాపాడుతూ వస్తున్నందుకు నీకు వందన తండ్రి ప్రభా మరి నానేసే ప్రభా ఇన్ని రోజులుగా మేము ప్రార్థన చేసుకుంటున్నాం తండ్రి నాయనేస ఈ రాత్రి వేల సమయంలో ప్రభావ ప్రతి ఒక్క బ్రదర్స్ సిస్టర్స్ అయినా ప్రభావ ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో తండ్రి ప్రభా ఆన్లైన్ లో ప్రేర్లే ప్రభా వాళ్ళు ఆస్వాదించి దేవించి ఆస్వాదించండి ప్రభాస్య మరి మేము ప్రేర్ చేసుకోబోతుండగా ప్రభా నీ కృప నీ ప్రేమ దయచేయని ప్రభా ప్రతి ఒక్క వాక్యం మేము చెవియోగి నేనే సహాయం దచ్చామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా మరి ఒక ప్రార్థన సమయంలో తోడు ఉండి ఈ ప్రార్థన మేము మైమ పొందమని ప్రార్థనతో తోడు ఉండి ముందు జరిపించమని స్తున్నా పెట్టుకుంటున్నాం తండ్రి అమెన్ అమెన్ థ్యాంక్ యూ అన్నా ఎవరు నన్ను చెయ్యిచిన విడవడు ఎవరు నన్ను చెయ్యిచిన ఏసు చెయ్యి విడవడు చెయ్యి విడవడు చెయ్యి విలువడు ఎసు చెయ్యి విలవడు తల్లి ఆయని తండ్రి ఆయనే లాలించును నన్ను పాలించును తల్లి ఆయని తండ్రి ఆయనే లళించును నన్ను పాలించును ఎవరు నన్ను చెయ్యి నా యేసు చెయ్యి విలువడు iyavarunannu chey elchina <Sings> na yesu chey vilavadu chey vilavadu chey vilavadu yesu chey vilavadu vedalasumala unnapadalla vedukunne de ka paadune vedalasumala unnapadalla vedukunne ni கோパடுனே யேவனு நன்னு சயி இழுчина ந 예수 சயி விடுவடு எவரு நன்னு சயி விழுчина ந 예수 சயி இழுவடு சயி விழுவடு சயி விழுவடு 예수 சயி விழுவடு ரத்தம் சேசா கழகி உண்டாடி రక్షణ సంతోషం ఇచ్చి ఉన్నాడే రక్తం చేత కడిగి ఉన్నాడే రక్షణ సంతోషం ఇచ్చి ఉన్నాడే ఎవరు నన్ను చెయ్యిచిన నేసు చెయ్యి విలువడు చెయ్యి విలువడు చెయ్యి విలువడు యసు చెయ్యి విలువడు ఆత్మ చేత అభిషేకించి వాచ్యం చేత నన్ను నడుపుతున్నాడే ఆత్మ చేత అభిషేకించి వాక్యం చేత నన్ను నడుపుతున్నాడే ఎవరు నన్ను చెయ్యి విడిచిన నయేసు చెయ్యి విడవడు ఎవరు నన్ను చెయ్యి విడిచిన నయేసు చెయ్యి విలువడు చెయ్యి విలువడు చెయ్యి పరశుధర వాగు తండ్రి మీకు వదనాలనైనా సర్వోన్నతుడుగా మా దేవ మీకే కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం ప్రభావ ఈ ఉదయం నుంచి ధర్మాలు కాపాడినందుకు మీకు వదనాలు మీకు నడిపింపు మాకు అనుగ్రహించినందుకు మీకు వదనాలు మీ సాయంత్రం సమయంలో మరోసారి మీ సన్నిధికి వచ్చినాం ప్రభు మాతో మాట్లాడండి మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాం నాయన ప్రభా మీ యొక్క వాక్యము ధ్యానించారని మేము ఆశపడుతున్నాం ఎందుకంటే ప్రభావ మీ వాక్యంలో జీవం ఉంది మీ వాక్యంలో సత్యం ఉంది అది స్వీకరించినప్పుడు ప్రభావ మాకు స్వతంత్రం వస్తుంది నాయన మా బలీతల నుంచి మా అనారోగ్యాల నుంచి తండ్రి ఓ ప్రభా మా చెడు అలవాట్ల నుంచి మా చెడు ప్రవర్తన నుంచి ఓ ప్రభావ సంపూర్ణంగా విడుదల మీ మీద ఆధారపడిలాగా నడిపిస్తుంది నాయన అటువంటి వాక్యం కొరక మేము ఆసక్తి చూపిస్తున్నాం సహాయపడండి పరిశుద్ధాత్మ దేవ మమ్మల్ని నడిపించండి వీటన్నిటిని చూపించమని ప్రార్థిస్తున్నాం ఈ వాక్యాలన్నీ ప్రభు చెంతకి మమ్మల్ని మేము నమ్ముతున్నాం కాబట్టి నైనా వీటన్నిటిని చూపించి మీ మహమార్దగా పెట్టుకోమని ప్రార్థిస్తున్నాం వింటున్న జీవితంలో అద్భుత కారాలు ముఖ్యంగా నూతన కార్యలు జరిగించండి నైనా స్వస్థతలను గ్రహించండి ప్రభావ ఆమోద కొరకు మేము కనిపెట్టుకున్నాం ప్రభావ మీరు తనమల్ని ఎవరిని కనికరిస్తారో వాళ్ళని కనికరిస్తున్నారు అది మేము యోసాగు జీవితంలో యాకవ జీవితంలో మేము చూసినాం నైనా కాబట్టి ప్రవ్వ మమ్మల్ని దాటిపోవద్దని మేము కనికరి మా మీద మీ కనికరాన్ని చూపించమని సాయంత్రాన్ని ప్రార్థిస్తున్నాం ప్రవ్వ మీరు మమ్మల్ని దాటిపోయినారంటే ఓ ప్రవ్వ చాలా కష్టం నైనా తిరిగి మిమ్మల్ని పొందుకోవడం కాబట్టి నైనా మాలో ఎటువంటి వ్యతిరేకతమైన ఆత్మలు ఉన్నా వాటిని గద్దించమని ప్రార్థిస్తున్నాం వాటిని తొలగించమని ప్రార్థిస్తున్నాం ఇది ప్రేమ సిద్ధాంతం కాబట్టి నైనా ప్రతి ఒక్కరిని మేము ప్రేమించాలా ప్రతి ఒక్కరి పట్ల మేము కనికరం చూపించాల జాలి దయ మీరు కని కనికరం కాబట్టి అటువంటి కనికరమైన హృదయాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్కరిని క్షమించాలప్పుడ మేము ఎవ్వరి గురించి కూడా తప్పుగా మాట్లాడకుండా సహాయపడమని ప్రార్థిస్తున్నాం ఇంతవరకు మీరు ఆ రీతిగా నడిపించినారు ఇక మీద నడిపించమని ప్రార్థిస్తున్నాం పాతవి గతించినాయి ఇదిగో సమస్తం కృతమైన ప్రభా మేము ఉండబోతున్న ప్రభ్వా దినాలలో ప్రభా మీరే మాకు తోడని నడిపించమని ప్రార్థిస్తున్నాం ఏ రీతిగా మీ నీతిని సత్యాన్ని మేము ప్రకటించాలా ఏ రీతిగా మీ యొక్క నామాన్ని ఘనపరచాలా ఏ రీతిగా తిర్మలే మీ యొక్క నామాన్ని మేము స్థిరపరచాలా ఆ జ్ఞానం మాకు నీ బ్రతుకు దినములన్నిట నీ ఎదుట ఏ మనుషులు నిలబడాలని వాక్యం చేశారు వాగ్దానం చేసినారు ఏ హోషువాకి అవును ప్రభు మేము కూడా ప్రభు ముందుకు వెళ్తుండగా మా జీవితంలో అదే వాగ్దానాన్ని స్థిరపరచమని ప్రార్థిస్తున్నాం మేము దేని పట్ల అహం చూపించకుండా దేని పట్ల గర్వం చూపించకుండా మరియు ఏ రీతిగా అయితే మీ కాళ్ళ దగ్గరకు చూకూర్చొని నేర్చుకునే ఆసక్తి చూపించిందోనైనా మాకు అటువంటి హృదయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం అనేకమైన పనులతో అలసిపోకుండా సహపడమని ప్రార్థిస్తున్నాం ఒకడు సర్వస్వం సంపాదించుకొని వాని ప్రాణాన్ని వాణి ఆత్మని పోగొట్టుకుంటే వానికి ఏం లాభం అన్నారు కాబట్టి నేను మేము సర్వస్వ నిం పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాం కానీ మా ఆత్మను కాపాడమని ప్రార్థిస్తున్నాం మీ యొక్క పరిశుధాత్మని మా నుంచి తొలగించద్దని మేము ప్రార్థిస్తున్నాం ఆ యొక్క ప్రార్థనకి జవాబుదా ఇచ్చేయమని ప్రార్థిస్తున్నాం అయినా పరిషుదాత్మ యొక్క ప్రత్యక్షతలను మా జీవితాల్లో మేము చూడాల ఫలం చూడాలని అయినా జీవితాల్లో మేము చూడాల అందుకొరకు వారి కొరకు మేము ప్రార్థిస్తున్నాం ఈ సాయంత్రం సమయంలో మనందరూ పరిశుదాత్మ పొందుకొని ఓ ప్రవ్వ సమృద్ధిగా మీందు ఫలించే బిడ్డలుగా తయారు చేయండి ఫలించకపోతే తండ్రి ఫలింపని ప్రతి చెట్టుని నరికి వేస్తున్నారనైనా అగ్నిలో వేస్తున్నారు ప్రవ్వ మేము అట్లా ఉండద్దు ప్రవ్వ మేము సమృద్ధిగా మీరు ఇచ్చింది జీవితం సమృద్ధిగా కాబట్టి మేము సమృద్ధిగా ఫలించాలా ఫలించి ఆ ఫలాలని మీ సన్నిధికి మేము తీసుకొని రావాలా అటువంటి సేవా జీవితంలో మమ్మల్ని అందరినీ నడిపించమని ఏసు పరిశుద్ధ నామంన ప్రార్థించచ్చున్నాం తండ్రి ఆమెన్ ఈరోజు ఇరవై నాలుగవ తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం వ్యాబిలోనియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా మనం ఈరోజు బహులోనికి సంబంధించిన విషయాలని ఆల్మోస్ట్ ముగించుకోనికి సిద్ధపడుతున్నాం పోయిన వారం ఆరంభించుకున్నాం ఎక్కువ దీర్ఘంగా చూడలేకపోయినాం మనం అనుకోవచ్చు ఇదేమో సిస్టమేటిక్గా పోతుంది ఒక టైం ఫిక్స్ చేసుకొని పోది అనుకుంటాం కానీ నాకు ఒకటి భాగ అర్థమైంది ఇప్పుడు కాదు మొదటి అది అయిన చిత్తం ప్రకారంగా అయిన టైం ప్రకారంగానే పోతూ ఉంటుంది కాబట్టి నేను ప్రభుకి సంపూర్ణంగా సమర్పించుకుంటున్నా పరిశుధాత్మకి సంపూర్ణంగా నన్ను నేను సమర్పించుకుంటున్నా ఏ రీతిగా నడిపిస్తే ఆ రీతిగా నేను పోతాను నాకు తెలుసు ఎవరు స్వీకరిస్తారో ఎవరు స్వీకరించారు ఎందుకంటే చేదు వేరు దానికి సంబంధించింది స్వీకరించలేని స్థితిలో ఉన్నప్పుడు అది చేదువరు అన్నట్టు ఆ చేదువరిని పికిలించి పడేసుకోవడమే మంచిది మనం జీవితాలలో కాబట్టి ఇది మనుషుడు కాదు ప్రభుణ అతను మాట్లాడుతుడు అన్న విషయాన్ని నువ్వు గ్రహించినప్పుడే నీకు ఆయన నడిపింపు ఉంటుంది అదే రీతిగా ఎంతగా తగ్గించుకుంటే అంతగా దేవుడిని హెచ్చిస్తూ ఉంటాడు ఎందుకంటే ఇది ఇంటెలిజెన్స్కి సంబంధించింది కానే కాదు ఈ వాక్యాలు నీ జ్ఞానానికి సంబంధించింది కాదు నీ తెలివికి సంబంధించింది కాదు మరి విశేషంగా నీ చదువులకు సంబంధించింది అసలే కాదు నీ శరీరమైన విధానాలకి సంబంధించింది కానే కాదు ఇది కేవలం ఆయన ఆత్మ ద్వారా మనకి బ్యాలుపరచబడింది నేను హండ్రెడ్ చెప్పగలను ఇవి నా వల్ల అసాధ్యం అసాధ్యం ఇంపాసిబుల్ ఇవి నేను చెప్పలేను ఇంకటి నేను ఎంతగా ప్రయాసపడ్డానో నాకు తెలుసు వీటి గురించి ఒకనొక దినం టూ లో నాకు ఇవి రిలీజ్ అయినాయి కానీ వీటన్నిటినీ ఎట్లా నేను భరించాలా వీటన్నిటిని నేను ఎట్లా అనేకులకు చూపించాలా ఇవి చూపిస్తే చర్చ ఎట్లా స్వీకరిస్తారు నన్ను తెలుసు ఎగ్జాక్ట్లీ 2008 థౌజండ్ ఎయిట్ లో నేను బయట రావాల్సి వచ్చింది చర్చ నుంచి నాకప్పుడు వెళ్ళి నేను తీర్మానించుకున్నా నేను సమాధాన పడలేదు చర్చతో నేను సమాధాన పడలేదు మనిషితో నేను ఆయన వాక్యానికి నేను విధ చూపించిన ఇది కొంచెం కఠినమే సహించడం ఎందుకంటే మన హృదయాలు మండలేదా అంటాడు పేదరు మరియు ఆ శిష్యులు గ్రామానికి పోతున్న ఇద్దరు శిష్యులు ఆయన చెప్పిన ప్రతి వాక్యాలు విన్నాము ఉదయం నుంచి సాయంత్రం వరకు మన హృదయాలు మండలేదా హృదయాలు మండినవి కానీ ఎందుకు గుర్తించలేకపోయినారు నేను ఉదయం బహు దీర్ఘంగా ఒక గంట గంట నరసేపు వేరే వాక్యం ఎందుకంటే నేను ముందుగానే చెప్పిన మీ నేను కనీసం ఒక త్రీ ఫోర్ డేస్ ముందుగానే వాక్యాలన్నీ రెడీ చేసి పెట్టుకుంటాను టాపిక్స్ వాటికి సంబంధించిన వచనాలు ఈ రోజు ఉదయం తెల్లవారి జామున నాకు నేను ఆల్మోస్ట్ ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అయిపోయింది అప్పటికి ప్రేర్ అయిపోయినాక ఇంకా నేను బైబుల్ స్టడీ స్టార్ట్ చేసుకుంటున్నా ఫ్రీ టైం ఉంది కదా అప్పుడు నాకు దేవుడు ఒక విషయం బయలుపరిచిండి ఏంటంటే వాత నిబంధన కాలం మొదలుకొని కృత నిబంధన అంత అంత దేవుని యొక్క నడిపింపుని ఎక్కువ మంది గ్రహించలేకపోయినారు బహు తక్కువ మందే గ్రహించగలిగారు బహుగా బహు తక్కువగా గహకరించగలిగింది పాత నిబంధన కాలం పుస్తకాలన్నిట్లలో అది మనం చూస్తూనే ఉంటాం అదేవిధంగా కొత్త కాలంలో కూడా ఉదాహరణకి మనం చూస్తాము బైబిల్లో ఎన్నో విషయాలలో అబ్రాహము గుర్తించగలిగినట్లు తన భార్య గుర్తించగలిగిందా దేవుణ్ణి గుర్తించలేకపోయింది కదా భార్య నవ్వింది దాని అబద్ధం చెప్పింది ఆ క్షణం చావాల్సిందే ఆమె కానీ అబ్రాహం నిమిత్తమై ఆమెని దేవుడు బ్రతికింపజేసింది ఎందుకంటే ఆయన ప్రణాళికకి వ్యతిరేకంగా నిలబడింది ఆయమ అక్కడ అనేక పర్యాలు మన జీవితాల్లో కూడా అంతే అబ్రాహం ఎట్లా గుర్తించగలిగిండు ఆయనకి ఎట్లా వచ్చిందా నడిపింపు పరిషోత్మ లేకుంటే గ్రహించగలరా గ్రహించలేము మనమంతా ఒకటే కోవకు చెందిన దేవుని యొక్క విషయాలను ఎందుకు మనస్కరించాం ఈశ్వరవణ అందుకే సైతాంతో సైతాన నువ్వు ఎప్పుడూ కూడా దేవుని విషయాన్ని మనస్కరించలేదు మొదటి నుంచి కూడా మనం అట్లా ఉండడానికి వెళ్ళేది వీటన్నిటిని ప్రవ నేను ఇది ఒక పసిపిల్ల అవార్డు స్వీకరించినట్టు స్వీకరించాలని నేను పెద్దవాడిని అనుకొని నేను వీటిని విశేషంగా నా సొంత జ్ఞానంతో ప్రయత్నిస్తున్నా దాన్ని ఎంతగా ప్రయాసపడి ఇవన్నీ చెప్పాల్సి వస్తుందో గ్రహించలేని స్థితిలో ఉన్నది లేదు మతపరమైన జీవితం కనికరించినైనా మీ యొక్క కనికరం నా మీద మనం చూస్తాం కదా యోబు జీవితంలో యోగుని యోదు యోగు తన తరంలో నింద రాహించుడని ఎవరిని గ్రహించగలిగినరా తన సొంత భార్య గ్రహించలేకపోయిందే తన స్నేహితులు గ్రహించలేకపోయినరే తన ముందు చెడ్డీలు వేసుకునేటువంటి చిన్నడు గ్రహించలేకపోయిండే ఎవరికి గుర్తించలేనారు ఏ యోగులో దేవుడు ఉన్నాడు అన్న విషయాన్ని ఎవరు గ్రహించలేకపోయినారు మరి సొంత తలంలోకి దేవుడు ఒక దిక్కు వచ్చి వచ్చి చెప్తున్నాడు ను కొంచెంసేపు పక్కకి జరుగు యోబుని వాళ్ళని చంపేస్తా అన్నాడు అనడం లేదు కానీ యోబు వారి పక్షంగా విజ్ఞాపన చేసిండము దేవునికి వారికి మధ్యలా నిలబడింది ఆయన మధ్యవర్తి వారి మీదకి శాపం రానియకుండా ఉపమాన రీతిగా ఏసు ప్రభుకి సాదృశంగా ఉన్నాడు దేవుని కోపం మన మీద రగులుకోకుండా మన ప్రభు మనకి మధ్యవర్తిగా నిలబడి ఆ కోపాన్ని ఆయన భరించి శులకలవర్శలలో ఆ రీతిగా మనకి సమాధానం తీసుకొని వచ్చిండు కాబట్టి ఈ వాక్యాలన్నీ స్వీకరించడము కొంచెం కష్టమే కానీ మనకు తెలుసు మనము అగ్నిగుండ పోతేనే కానీ మనము పరీక్షింపబడము లేకపోతే ఏషావు జీవితము సుఖానుభవం నుంచి చికెన్ బిర్యానీ తినే సండే కదా త్వరగా ఎందుకు వచ్చారు మీరు అగ్నిగుండ పోవాలని ఆశపడుతున్నారు మీరు ఇది ఇది ఇది శ్రమ మనమంతా శ్రమలకుండా పోతావని అనేక పర్యాలను చెప్తూ ఉంటాను పోకపోతే అగ్నిగుండా పోకపోతే నువ్వు ఎట్లా మెరుస్తావు బంగారం వలె మెరవాలా లేకుంటే నీ మీద మస్ట్ ఎట్లా పోతుంది మురికి ఎట్లా పోతుంది వెండిని శోధించకపోతే వెండి ఎట్లా మెరుస్తుంది అది అది మెరవాలా మెరుస్తేనే కదా ఎవరికైనా ఉపయోగం ముడి పదార్థాలు ఎవరికి ఉపయోగం ఉండవు మళ్ళీ నువ్వు మెరవాలంటే నువ్వు అగ్నిగుండా పోవాలి కదా అందుకు నేను నా సొంత తలాంపులు పెగించి నీ ప్రయత్నిస్తలేను నా మనసును తెలియించి నీ మనసు నాకు అనుగ్రహించి నావన్నీ నీది నాకు ఇచ్చేసేయి నావన్నీ నీవి నీవన్నీ నావి అన్న ప్రార్థన మనకు లేకపోతే క్రీస్తు కలిగిన మనసు నీకు ఎప్పటికీ రాదు నువ్వు ఎవరిని క్షమించలేవు ఉంటావు బైబుల్ ఏం చెప్తుందంటే మా దశ వార్త ఐదో అధ్యాయంలో నీవు నువ్వు నీ నీ ద్వేషిస్తే నువ్వు మర్డరర్వి నువ్వు కూని కూరునివి అంటది కూని కూరలో నరకానికి పోతారు అనుంది వాక్యం రక్షణ పొంది కాబట్టి నీలో ద్వేషం ఉండద్దు ఇది ప్రేమ సిద్ధాంతం కాబట్టి ఈ ప్రేమ సిద్ధాంతాన్ని కలిగి నువ్వు ముందుకు పోవాలా ఒకనొక దశలో వ్యత్యాసాలు వస్తూ వ్యత్యాసాలు వచ్చినప్పుడు ప్రభుత్వం కూర్చొని ప్రార్థనాపూర్వకంగా వీటిని గ్రహించాలా స్వీకరించాలా ముందుకు వెళ్ళిపోతుండాలా ఎందుకంటే ఇది టైం కానీ కాదు ఆర్గ్యుమెంట్స్కి ఈ టైము ప్రభుత్వ సమాధానపడి త్వర మన పన్ను ముగించుకోవాలా నీ వంతులోని నిలబడుతావు ధాన్యాలు అంటాడు దూత గబరియ దూత మనం అంతే మన వంతులో మనం నిలబడాలంటే ఏం చేయాలా ధాన్య లాగా విశ్వాసం కలిగిన జీవితంలో మనం జీవించాలా కాబట్టి ఈరోజు బబులకు సంబంధించిన విషయాలని మరికొన్ని మనం ధ్యానించబోతున్నాం ఆశ్చర్యకరంగా మనం ఉంటుంది కూడా బబులు కాలమే ప్రకటన గ్రంథము పదిహేడవ అధ్యాయంలో ఈ ఏడు తలల గురించి మనం ధ్యానిస్తున్నాం కొన్ని వారాల నుంచి ఇంకా ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసినాము వచ్చే వారం నుంచి బహుశా కొత్త టాపిక్ స్టార్ట్ చేసుకుంటాం లేక ఈ నడిపింపు ప్రకారంగా ప్రభు ఎట్లా మనం ముందుకు వెళ్దాం మనం ప్లాన్ చేసుకుంటాం కానీ ఆయన ప్లాన్స్కి చోటిస్తాం అప్పుడు ఏమవుతుంది నీ ప్లాన్స్ సెకండరీ ఆయన ప్లాన్స్ ప్రైమరీ ఆయన ప్లాన్స్ ఫస్ట్ నీ ప్లాన్స్ సెకండ్ ఒకవేళ నీ ప్లాన్స్ క్యాన్సిల్ చేసుకోమంటే చేసుకుంటాను అందుకే కొన్నిసార్లు పార్ట్ వన్ రిలీజ్ చేస్తున్నా పార్ట్ టూ నాకు వస్తా లేదు ఎన్ని ఎన్ని ఆగిపోయినాయి అట్లా పార్ట్ టూలు ఎన్నో ఆగిపోయినాయి పార్ట్ టూలు పార్ట్ వన్ పార్ట్ వన్స్ దగ్గర చాలా అంశంలాగిపోయినాయి మీరు రికార్డింగ్స్లో చూసేది అర్థమవుతుంది మీకు ఎందుకంటే దేవునికి తెలుసు ఇది ఎవరికి ఏ టైంలో రిలీజ్ చేయాల నాకు రిలీజ్ అయిపోయినాయి నేను స్వీకరించేసిన కానీ నా నుంచి బయటికి రావాలంటే అది నా చేతిలో లేదు అది ప్రభు చేతిలో ఉంది కాబట్టి ఇప్పుడు చూడండి ప్రటగనందంలోని ఈ పదిహేడు అధ్యాయంలోని ఈ ఏడు తలలు కలిగిన మృగం మురుగం ఒకటే శరీరము కానీ దానికి ఏడు తలలు ఉన్నాయి ఈ ప్రపంచమంతటా ఈ మృగము ఏడు తలలు పరిపాలిస్తుంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేశారు ఎందుకంటే ప్రభు మనకు చూపించండి బాప్తిజం ఇచ్చి వ్యూహాను కాలం ఈ రోజు వరకు పర్లోక రాజ్యము బలవంతం చేతిలో పట్టబడింది కాబట్టి బలవంతంతోనే వాని చేతుల నుంచి మీరు వీటిని లాక్కొని రావాలా పర్లోక రాజ్యాన్ని అయితే ఏడు తలలు ఏడు దేశాలు పాత నిబంధన కాలంలో నూతన నిబంధన కాలంకి వస్తే ఏడు ఏడు తలలు ఏడు సంఘాలు అని కూడా మనం ధ్యానించినాం కాబట్టి సంఘ దూత అంటే పాస్టరు పాస్టర్కి రాయబడ్డ పత్రికలు ఇవి మీ జీవితాలు సరి చేసుకోండి మీ సంఘాన్ని సరి చేసుకోండి అని కాబట్టి ఏడు సంఘాలు చెడిపోయినట్టు మనం చూస్తాం అయితే ఏడు సంఘాలు ఆత్మీయ దురస్థితిని మనం చూసినాం గతంలో ప్రకృతి సహజంగా కూడా చూస్తున్నాం ఎందుకంటే చరిత్రాత్మకంగా ఇవన్నీ ఎట్లా జరిగినాయి చూడాలా తర్వాత ఆత్మీయ దశలో కూడా వీటిని అర్థం చేసుకోవాలి ఎందుకంటే నీ టైంలో అవి ఆత్మీయమైపోయినాయి పాతవి గతించి సమస్తం కృతమైనవి ఏడు సంఘాలు ఏడు దేశాలు ఏవి అషూరు బబులోను పార్సిక మరియు గ్రీసు రోమా దాని తర్వాత రాజ్యం ఏడు సంఘాలు ఏడు ఏడు రాజ్యాలు ఇవి ప్రపంచమంతటా రాజ్యం ఇప్పుడు పరిపాలిస్తుంది ఏ రీతిగా పరిపాలిస్తుంది మీకు అర్థమైంది ప్రపంచమంతాట క్రైస్తవులే ఎక్కువ ఉంటారు కాబట్టి అదొక రాజ్యం ఎంటైర్ యూరప్ అంతా పోపు కంట్రోల్ ఉంది ఎంటైర్ యూరప్ పోపు మాట వింటాయి ప్రపంచం ఆయన మాట వింటాయి కాబట్టి ఇప్పుడు మీరు అర్థం చేసుకోదా మతపరమైన జీవితము ప్రపంచాన్ని పరిపాలిస్తుంది ఈ రోజునేది ఏడవ కానీ అది అందులో నుంచి ఎనిమిదవది వస్తుందని నేను మీకు చూపించినాను వాక్యం ప్రకారంగా అది ఏడవది ఆరు నుంచి బయటకు వచ్చిందంటే మొదటి ఆరు దేశాల నుంచి బయటికి వచ్చిందే రాజ్యం అందుకే ప్రపంచం నుంచి సకల గోత్రంలో నుంచి దేవుడు తన బిడ్డల్ని ఎన్నుకున్నాడు అన్ని రాజ్యాల నుంచి బయటికి వచ్చిందే రాజ్యం ఈరోజు అయ్యే రీతిగా శిష్యులందరూ వయసు వార్త ప్రకటించకపోయింటే జరిగేదా కాబట్టి దేవుని చిత్తం ప్రకారంగా ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి దేశాల నుంచి బయటికి రావాల్సిన సంఘం ఇది రాజ్యం అందుకు ఆయన మిషనరీస్ని పంపిండు దానికి ముందు అప్పసులని పంపిండు దాని తర్వాత ఈ యొక్క పంపించిండు అనేక మంది పోయి రకరకాల పరిచర్లలో ఈ రీతిగా సువార్థం ప్రకటించడం వలన మనుషులందరూ ఆ వాక్యానికి ఆకర్షింపబడి వారి జీవితాలు సమర్పించుకున్నారు ప్రపంచమాత్మకంగా ఎప్పటికైనా మత క్రైస్తవ జీవితమే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది కానీ అది ఏ రీతి ఉంది చివరి కష్టపడికి అంతా పులిసిపోయిందని ప్రభు మాట్లాడండి ఆయన వచ్చే అందుకే ఏడు సంఘాలు పులిచినట్టు మనం చూసినాం ప్రకటన గ్రంథంలోని ఏడు సంఘాలు ఇప్పుడు చూడండి బహులను సంబంధించిన విషయాలు మనం ఆరంభించుకున్నాం ఇర్మియా గ్రంథము యాభై అధ్యాయము ఏడవ వచనం ఇర్మియా గ్రంథము యాభై అధ్యాయము ఏడవ వచనం చదివితే బానే బ్రదర్ టైం కొంచెం సేవ్ అవుతుంది కదా కొంచెం నీట్గా ఉంటుంది రికార్డింగ్ సపోజ్ నీ దగ్గర నాయిస్ ఉందనుకో ఆ నాయిస్ కూడా రికార్డ్ అయిపోతుంది అన్నట్టు అట్లా అందుకే సాధ్యమైన కాడికి నేనే చదవడానికి ప్రయత్నిస్తానని మీకు అట్లా నాయిస్ ఫ్రీ ఉంటే రికార్డింగ్స్ కి బాగుంటుంది కాబట్టి మీరు చదవచ్చు బబులోను బులోను యహోవ చేతిలో సర్వభూమికి మత్తు కలిగించే బంగారు పాత్రే ఉందండి కాబట్టి చూడండి ఒకప్పుడు ఇప్పుడు కాదు ఒకప్పుడు బబ్బులోని ఎట్లా ఉందంట దేవుని చేతిలో బంగారు పాత్రగా ఉందంట కానీ ఈరోజు లేదు అది ఈరోజు ఎట్లా ఉంది సరే అది కంప్లీట్ చేయం కదా చేతి మధ్యమును అన్ని జనులు త్రాగి మతిలి ఉన్నారు తర్వాతలోను నిమిష మాత్రములోనే కూలి నిమిష మాత్రంలో అది నశించిపోతుంది అంటున్నాడు అంతే కదా కాబట్టి పబులోను దేవుని హస్తాలలో దేవుని చేతిలో బంగారు పాత్ర ఉన్నదని ఉంది ఫస్ట్ దశలో మనకి తెలిసిది ప్రతి సంగము మొదట్లో బానే ఉంటది చివరికి వచ్చేప్పటికే పులిసిపోతుందని ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు దేవుడు ఒకప్పుడు నువ్వు దేవుని హస్తాలలో ఒక బంగారు పాత్రగా ఉన్నావు కాబట్టి అంటే దేవుడు నిన్ను ఉన్నత స్థితికి లేవనెత్తి అని చెప్తున్నాడు ప్రతి ఒక్కరు నీ దగ్గరకు త్రాగేవాళ్ళు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కానీ క్రమేణా ఏం జరిగింది నేషన్స్ అనుంది కదా ఏమనుంది బ్రదర్ అక్కడ నిమిషం నిమిషం మొదటి దాంట్లో దేశములు లేక ప్రపంచాల ఏమను ఏమని రాసిడా కూడా పబులును యుహోవ చేతిలో సర్వభూమికి మత్తు కలిగించి బంగారు పాత్ర బంగారు పాత్ర అయ్యి ఉండే బంగారు పాత్ర తర్వాత దాని చేతి మద్యమును అన్ని జనులు తాగి మత్తిలి ఉన్నారు దాని చేతి దాని చేతి మద్యం ఉంది అన్ని జనులు త్రాగు మత్తిల్లి ఉన్నారు మత్తిల్లీ ఉన్నారన్నారు కానీ ఇంగ్లీష్ లో అట్లా లేదు అందుకే నాకు కొంచెం డిస్టర్బింగ్ ఉంటుంది అన్నట్టు ఎప్పుడున్నా ఆ పదాలు ఎందుకు వస్తే లేవు తెలుగులో అని అయితే ఇంగ్లీష్ లో ఏముందంటే బ్యాబిలోన్ హ్యాత్ బీన్ ఎ గోల్డెన్ కప్ ఇన్ ది లార్డ్స్ హ్యాండ్ దట్ మేడ్ ఆల్ ది ఎర్త్ డ్రంక్ ఎన్ The nations have డ్రంక్ అండ్ ఆఫ్ హర్ వైన్ దేర్ ఫోర్ ద నేషన్స్ ఆర్ అయితే అక్కడేమో మత్తిల్లి ఉన్నారని ఉంది ఇక్కడ మటుకు వీరి ఈ దేశాలకి పిచ్చి పట్టింది అని చెప్తున్నాడు పైగా దేశము పదం లేదు చూడండి నేను ఎందుకు నాకు ఎందుకు డిస్టర్బ్ అవుతున్నానంటే బబులోను యహోవా చేతిలో సర్వభూమికి మత్తు కలిగించి బంగారు పాత్ర అయ్యిండను దాని దాని చేతి మద్యమును అన్య జనులు త్రాగి మతిల్లి ఉన్నారని ఉంది కానీ ఇక్కడ ఏముందంటే ఇంగ్లీష్ లో అన్య లేదు దేశాలు అని ద నేషన్స్ హ్యావ్ డ్రంక్ ఆఫ్ అర్ వైన్ అని అంటే దేశాలు ఎన్ని దేశాలు మనకు తెలుసు ఏడు దేశాలన్నీ కాబట్టి ఏడు దేశాలు బబులన్లగా అనిపిస్తున్నాయి అనేది మనకు ఆత్మీయ సత్య గతంలో కూడా నేను చూపించిన ఏంటంటే ఐగుప్తు ఎక్కడ కనిపిస్తుంది అషూర్ల కనిపించింది అని చూపించిన వారు అషూరికి పోయి ఐగుప్తు యొక్క అపవిత్రమైన వాటిని తిన్నారని నేను చూపించిన వాక్యం గతంలో కాబట్టి అంటే అషూరులో ఐగుప్తు ఉందనే విషయాన్ని జ్ఞాపకం చేసిన దేవుడు అదే రీతిగా బబులోన్లో బబ్బులోని వీళ్ళు ఎప్పుడైతే మీద విజయం పొందినరో అసురీలు బబ్లో జీవిస్తున్నారు అషూరు కుమార్తె బబ్లోనికి చెరగా కొనిపోబడిందని మనం చూపిస్తున్నాం వాక్యం అక్కడ అదే రీతిగా ఐగుప్తు కుమార్తె అసూరుల దగ్గర అపవిత్రమైన వాటిని తెచ్చుకొని తింటుంది ఐగుప్తు నుంచి తిరిగి కాబట్టి ప్రతి దేశము ఇంకొక దేశంలో ఈమిడి ఉంటుంది అనేది ప్రభు మనకి చూపిస్తున్నట్టు కొన్ని వారాల నుంచి ఇవన్నీ ఒకటే శరీరం ఆ మురుగం యొక్క శరీరంలో నుంచి వచ్చింది కాబట్టి అవన్నీ ఒకటే అన్న విషయాన్ని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు కానీ ఆ దశలు అన్నట్టు అంతే ఎట్లా ఉండే వాటి గుణగణాలను చూపిస్తున్నాడు దేవుడు ఐగుప్తులు ఏముండే ఐగుప్తు ఉదా ఉపమాన రీతిగా అది ఇనుముకి బంగారు ఇనుము కొలిమి అని నేను చూపించిన వాక్యం అది ఇనుప ఇనుప కొలిమి లేక ఆ కొలిమిలో ఇనుమును వేడి చేస్తారు కాబట్టి ఐగుప్తు అనేది ఇనుప కొలిమి అనేది నేను చూపించిన అదే రీతిగా మనం చూస్తాము ఈరోజు రోమ రోమా సామ్రాజ్యం కూడా ఇనుముకి సాదృశ్యము ఆ యొక్క దాన్ని బెల్ మన నిబుక దెజర్కొచ్చిన దర్శనములు కలలో మనం చెప్ దాని గురించి విశదీకరించుకున్నాం దాని ఇలా చూపించింది దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి బంగారము అంటేనేమో బబులూరికి సాదృశ్యము తర్వాత వెండి అంటేనేమో పారసికులకి సాదృశ్యం దాని తర్వాత అదేంటది కత్తడి ఇత్తడి అన్నప్పుడు గ్రీస్ దేశానికి సాదృశ్యం దాని ఇనుము ఇనుము అంటే రోమా సామ్రాజ్యానికి సాదృశ్యం దాని మట్టి మట్టి అంటే పర్లోక రాజ్యానికి సాదృశ్యం మట్టి ఇనుము కలిసి ఉంటుందనే విషయాన్ని మనకు ప్రభు మాట్లాడుతున్నా కదా కాబట్టి ఉపమాన రీతిగా ఇవన్నీ దేనికి దేనే సూచిస్తున్నాయి అంటే ఈ దేశాలు ప్రకృతి సహజంగా ఒకప్పుడు ఇస్రాల్ మీద వారి మీద బలంగా రాజ్యం వెళ్ళాయని నేను చూపించిన ఇంతవరకు రుజుపరిచిన ఇన్ని దేశాలు ఆ దేశాన్ని ముట్టడి వేసినాయి ఎందుకు అంటే దేవుడు వారికి బుద్ధి చెప్పడానికి కొరకు శత్రువు దే రాజ్యాలని లేవని తిన్నాను మనకు చూపించింది దేవుడు చివరి రాజ్యకాలంలో దేవుడు తన రాజ్యాన్ని శాశ్వతంగా స్థిరపరుస్తున్నాడు కాబట్టి రోమా సామ్రాజ్యం కాలంలోనే మన ప్రభు పుట్టడం మనం చూస్తున్నాం దాని తర్వాత ఆ రాజ్యంలోనే మన ప్రభు చనిపోవడం మనం చూస్తున్నాం దాని ఆ రాజ్య మన ప్రభు పునరుద్ధనం పొందడము దాని శిష్యులు రావడము అపోస్తలలు రావడము వారి తర్వాత ఆ రాజ్యం కూలిపోయింది రోమా సామ్రాజ్యం ఎప్పుడు కూలిపోయిందంటే చివరి చక్రవర్తి ఆ రా రోమా సామ్రాజ్యానికి చివరి చక్రవర్తి ఏసుప్రౌని స్వీకరించడం వలన రోమా సామ్రాజ్యం కూలిపోయింది కానీ దురదృష్టం ఏమైంది అది పర్లోక రాజ్యంగా తయారైంది కానీ కేథలిక్ మతంగా తయారు చేసుకుంది పులిసిపోయింది అది విగ్రహాలను తెచ్చిపెట్టుకుంది స్టాచ్యూస్ తెచ్చిపెట్టుకుంది భక్తులని పూజించడం తెచ్చిపెట్టుకుంది క్యాథలిక్ మతంలో మానవ కల్పితాలు పిచ్చి పిచ్చి బోధలనేది తెచ్చిపెట్టుకున్నారు నేను ఏ రోజు కూడా మీకు అవన్నీ చూపించలేదు కానీ ఎప్పుడో ఒక రోజు వాటిని మనం దీర్ఘంగా చూస్తాం క్యాథలిక్ మతంలో ఎన్ని మోసకరమైన బోధలు ఉంటాయని మీ పూర్వీకుల ఆత్మలు వివేచించుకోవాల మీరు అని ఒక పోపు ఒక కొత్త బోధ తెచ్చిండి గతంలో కొన్ని వందల సంవత్సరాల అంటే మీ పూర్వీకులందరూ నరకంలో చిక్కబడి ఉన్నారు నరకం నుంచి ఆటోమేటిక్గా పర్లోకం పోవాలంటే మీరు కానుకలు అర్పించుకోవాలా అని ఒక పెద్ద కంచు పాత్ర తయారు చేయించండి చాలా పెద్ద కంచు ఒక పెద్ద భవనం అంత సైజ్ కంచు చేపించి కింద కంచు అందరి పైకి అందులో కానుకలు వేయాల ఆరు నెలల కాసులు ఉండి కాసులు వేస్తే ఆ కాసు అంట పడంగానే ఒక బెల్లు కొట్టినట్టు శబ్దం వస్తుంది అయితే ఆ కాసుల శబ్దము రింగ్ రింగ్ అని శబ్దం అయితే మీ పూర్వీకుల ఆత్మలు రింగ్ రింగ్ అని నరకం నుంచి పైకి లేస్తాయి అనేసి ఆయన చెప్పిండు అట్లా చాలా మంది మోసపోయి ఆయన చెప్పిన బోధకి పోయి కానుకలన్నీ ఇచ్చారు అనగా అప్పుడు అర్థమవుతుందంటే కానుకలకు సంబంధించింది డబ్బులకు సంబంధించిందని అనేసి మనం కానుకలకు వ్యతిరేకం కానే కాదు ఎందుకంటే కానుకలు ఇవ్వకపోతే నువ్వు దొంగవు అని మలాకి చెప్తాడు కాబట్టి దొంగలు ఎట్టి పరిస్థితిలో పర్లోక్రాసానికి పోరు అని వాక్యం ఉంది ప్రాణ గ్రంథంలో దొంగలు పరలోకానికి అనార్హులు కాబట్టి నువ్వు కానుకలు సమర్పించుకోవాలి దేవునికి అది నాది అంటాడు మీది కాదంటాడు కాబట్టి ఆ కానుకలని మనము ప్రభు సన్నిధికి తీసుకొని రావాలా దశమ భాగంలో కానీ ఇతర అర్పణలే కానీ సరే దశమ భాగం అంటే నీకు రాబడంతట్లో పది పది శాతం అది కూడా ఏంది ట్యాక్స్ కట్టక ముందు ట్యాక్స్ కఠినంగా అది మోసం స్వార్థం ట్యాక్స్ కట్టినాక వచ్చేది నీకు కొంచెమే కానీ ట్యాక్స్ కంటే ముందు ఎంతుంది నీ శాలరీ ఆ శాలరీలో టెన్ పర్సెంట్ తీయాల నువ్వు అయితే నువ్వు ఏ చర్చ్ వాడు అయితే ఆ చర్చికి ఇచ్చుకో అని నేను చెప్తాను ఎప్పుడు ఎందుకంటే నువ్వు ఎక్కడ రక్షణ అనుభవంలోకి వచ్చినవో అక్కడనే ఇచ్చుకో నువ్వు ఒకవేళ అక్కడ పోతుంటే లేదంటే నువ్వు ఇంకెక్కడ పోతున్నావో అక్కడ ఇచ్చుకోవాలి అంతే తేడా కాబట్టి దేవుని మందిరంలో ఆహారం ఉండాలంటే కానుకలు సమర్పించుకోవాలి మనం కానీ ఈ మోసకరమైన బోధలతో నువ్వు తప్పిపోతున్నావు కానుకలు ఇవ్వకుండా ఏం చేసుకుంటావు డబ్బులు చెప్పు అందుకే బర్కత్ ఉండదు నువ్వు ఎంత సంపాదించినా చిల్లుబడ్డ సంచలు వేసినట్లే ఉంటుంది నీ జీవితం కాబట్టి నేను నేర్చుకున్న నా జీవితాల పాఠం అది నేను ఎట్టి పరిస్థితుల కాంప్రమైజ్ కాను హృదయానుసారంగా ఇష్టానుసారంగా కానుకలిస్తాను నేను నాకు తెలుసు దాని యొక్క రహస్యం కానుక ఇవ్వకపోవడం వల్ల జరిగే నష్టం కూడా తెలుసు కాబట్టి బహు జాగ్రత్తగా నేను ఒక ఎక్సెల్ షీట్ ఓపెన్ చేసి నాకు ఎక్కడెక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయో అవన్నీ అక్కడ రాసుకొని అందులో నుంచి దశాభాగం క్యాల్కులేషన్స్ చేసి అవన్నీ నేను పరిచయాకి వాడతాను సేవకు వాడతాను ప్రభుది నాది కాదు నీ జీతం కూడా నీది కాదు తెలుసా నీ జీతం కూడా ఇచ్చింది దేవుడే నీకు మంచి ఆరోగ్యం ఉద్యోగం ఎడ చేస్తుంటేవి ఉద్యం చేయబోతుంది నీ కానుకెక్కడికి శాలరీ ఎక్కడికెళ్ళి వచ్చేది జీతం ఎక్కడికెళ్ళి వచ్చేది కాబట్టి నీ జీతమే వచ్చిందే ప్రభు వలన కాబట్టి అందులో నుంచి దశమ భాగం తీసి ఆయన మందిరం తీసుకుంటురమ్మ అంటున్నాడు తీసుకురాకపోతే నువ్వు దొంగవి కాబట్టి నీకు బహు కష్టంగా ఉంటుంది దొంగలకి ఎప్పుడు భయం ఉంటుంది ఎప్పుడు పోల్సుడు వచ్చి పట్టుకుంటున్నాడు ఎప్పుడు నేను దొరికిపోతున్నాడు భయం వాడి లైఫ్ అంతా కాబట్టి సమర్థించుకుంటే మటుకు ఏం చేయలేం మనం బట్ ఈ విషయాలు మనం బహుజాగ్రత్తగా అర్థం చేసుకోవాలి యువసేపు విధానాలు నేర్పించిన దేవుడు మనకి దశమ భాగములు దేవునివి దాంతరత తక్కిన ఇరవై శాతము సేవింగ్స్ పెట్టుకోండి డెబ్బై మీ కుటుంబానికి కొరకు వాడుకోండి ఒకవేళ మీకు ఎక్కువ ఖర్చు లేకపోతే ఇరవై ఏంది ముప్పై కూడా సేవింగ్స్ చేయొచ్చు నేను చేసిన గతంలో అట్లా చేయడం వలన ఆ శాలరీ ఆ సేవింగ్స్ తోని నేను పిల్లల చదువులు వస్తువులు కొనుక్కోవడము మోటార్ బైక్స్ కొనుక్కోవడము పిల్లలకి ఏమేమి అవసరము అవన్నీ కొనగలిగిన ఎవరి దగ్గర చేయిజ్ ఆపకుండా ఒక పైసా అప్పు కక్కకుండా నా పిల్లల చదువు నేనే చదివించుకున్నా అది దేవుని యొక్క ఆశ్రదం నమ్ముతాను ఈరోజు వాళ్ళు మంచిగా చదువుకొని అందరూ హై హైయర్ పొజిషన్స్లో ఉన్నారు స్థిరపడినరు పెండిళ్లకు సిద్ధమవుతున్నారు ఇది ప్రభు వల్ల కలిగిందని నేను నమ్ముతాను ఆయన ఇచ్చిన వాక్యాన్ని నేను వాడుకున్నాను ఏ నెల కూడా నేను దాన్ని ఇగ్నోర్ చేయలే ఎప్పుడైతే నాకు ఆయక యొక్క వాక్యం బయల్పరచబడిందో దాన్ని నేను అమలు పరుచుకున్నాను ఎన్పిఎస్ పిపిఎఫ్ ఇవన్నీ ఓపెన్ చేసిన దాని తర్వాత మ్యూచువల్ ఫండ్స్ ఓపెన్ చేసినాను అదే రీతిగా ఎల్ఐసిలు ఓపెన్ చేసినాను అన్ని స్కీమ్స్ పెట్టింది నేను గవర్నమెంట్ స్కీమ్స్ అన్ని సేఫ్ స్కీమ్స్ అలా ఇన్వెస్ట్ చేసినాను ల్యాండ్లో ఇన్వెస్ట్ చేసినాను ఎందుకంటే అది యోసేపు విధానం ప్రభు మనకు బయలుపరిచింది కానీ నేను చెప్పక ముందే నేను దాన్ని పాటించిన ఎందుకంటే నేను ఎప్పుడైనా నాకు బయలుపరచబడింది పాటించినాక రుచి చూసినాకనే అనేకుల దగ్గర తీసుకొస్తా ఉంటాను నీ వాక్యాలని లేకపోతే నేను రుచి చూడకుండా వాక్యం తీసుకొస్తారు చాలా మంది రోజు మొబైల్ యాప్స్లలో నేర్చుకొని అట్లా టైప్ చేస్తే టాపిక్ ఆ టాపిక్కి సంబంధించిన వాక్యాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అన్ని చూపిస్తుంది మొబైల్ యాప్ అట్లా చెప్తే నీకు మొబైల్ బయలుపరిచిందా ఏమో బయలుపరిచిందా ఏసో బయలుపరచాలంటే నువ్వు ఆయన మోకాలు ఆయన కాళ్ళ దగ్గర మోకాలు ఉండాలి ఆయన సరిదలో ఉండి పేపర్ పెన్సిల్ తీసుకొని రాసుకొని మెసేజ్లు ఎట్లా సో మెసేజ్ ఎట్లా ఇవ్వాలా అనేది కూడా నేర్చుకోవాలి నువ్వు ఏ టాపిక్ ఎట్లా చెప్పాలా ఎన్ని స్టెప్స్ తీసుకోవాలా ఎన్ని పాయింట్స్ చెప్పాలా ప్రతి పాయింట్ ఎట్లా నేర్చుకుంటారు మనుషులు ఎందుకంటే నువ్వు చెప్తే వాక్యం మనుషులు నేర్చుకోవాలా వాళ్ళు ఏం నేర్చుకోలేదంటే నువ్వు చెప్పిన వాక్యం వాళ్ళ తలకి ఎక్కలేదన్నట్టు అంటే నువ్వు ఒక సిస్టమేటిక్గా వాళ్ళకి చెప్పలేదన్నట్టు ఈ విధనాలన్నీ ప్రభు మనకు నేర్పాలి కదా ప్రభు ఇట్లా నేర్పిస్తాడు ఎవరొకరు ధర చెప్తాడు ఇట్లా చేయండి అట కాబట్టి మనము తగ్గించుకొని వీటన్నిటిని గ్రహించాలా సరే ఇక్కడ బబ్లం గురించి మాట్లాడుతున్నాం బబ్లో ఒకప్పుడు దేవుని హస్తలలో బంగారు పాత్రలాగా ఉంది అది చేసిందంట దేశాలన్నిటినీ తన ఆ బంగారు పాత్రని ఎట్లా వాడుకుంది దేవుడిచ్చిన పాత్ర లాగా అది ఏం చేసింది సర్వ దేశాలకి అని ఇంగ్లీష్ తెలుగులోనేమో సర్వ భూమికనుంది ఇంగ్లీష్లో దేశాలకి ప్రపంచంలో ఉన్న ప్రతి దేశానికి మత్తు కలిగించు పాత్ర లాగా అంటే అది దాని చేతి మద్యమును ఆ దేశస్తులకి త్రాగించిందంట ప్రపంచంలో కాబట్టి ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు బబులోను అన్ని దేశాలకి మధ్యలా ఉంది అన్నట్టు అంటే ఐగుప్తు అషూరు తర్వాత బబులోన్ బబులోన్ తర్వాత మళ్ళా మూడు కాబట్టి అన్నిటికీ మధ్యలో ఉన్నది అన్నట్టు అది అందుకే ఈరోజు అది ఉపమాన్ రీతిగా ప్రకృతి సహజంగా లేదు అది ఆత్మీయ స్థితిలో ఉంది ఈరోజు మతపరమైన జీవితము ప్రపంచం అంతా బబులోన్ లా ప్రకృతి సహజంగా చూస్తే ఈ ప్రపంచం బబులోన్ లాగా ఉంది ఆత్మీయ స్థితిలో చూస్తే క్రైస్తవ జీవితము అట్లా బబులోన్ లాగా తయారైంది బబులోను మూడు గుంపులుగా విభజింపబడిసి మనం ఎంతమంది జ్ఞాపం చెప్పండి వాక్యం ఎంతమంది చూసిండ్రు గతంలో ఎవరు చెప్పాలి ఎక్కడుందా చూడ ఎవరన్నా చదవండి పదహారవ అధ్యయం ప్రటన గ్రంథము పదహారవ అధ్యయము పంతొమ్మిదవ వచ్చినం విషయం ప్రసిద్ధమైన ప్రసిద్ధమైన మహాపట్టణము మూడు భాగములైన అన్యజనుల పఠనములు కూలిపోయను తన తీక్షణమైన ఉగ్రతయును మధ్యము గల పాత్రను మహాబులోనకు ఇయ్యవలనని దానిని దేవుని సముఖమలు జ్ఞాపకం చేసి కాబట్టి చూడండి ఇక్కడ బబులోను మూడు గుంపులుగా విభజింపబడింది అని చెప్తున్నాడు అన్యజనులను ఉంది ఇక్కడ మటుకు మళ్ళా ఇంగ్లీష్ బైబుల్లో ఈ వచనంలో కూడా ప్రేశాలనున్నాయి క్లియర్ గా కాబట్టి బబులోను ఒకప్పుడు ఎట్లుంటే దేవుని దేవుని హస్తలలో బంగారు పాత్రలాగా ఉంది కానీ అది చివరికి వచ్చేటప్పటికి ఎట్లా తయారైంది అన్ని దేశాలని మతిల్ల చేసింది కాబట్టి మొత్తం అంటే పులుపు కదా పులిసి పైన ద్రాక్షరాసం అంత పులిసి పులుప అన్నట్టు చెప్తున్నాడు అక్కడ ఇప్పుడు చూడండి బబులోను యుగ సమాప్తికి పటన గ్రంథము పదిహేడవ అధ్యాయము నాలుగవ వచనం కొంచెం స్పీడ్గా చదువుదాం ఈరోజు పటన గ్రంథము పదిహేడవ అధ్యాయము నాలుగవ వచనం ఆ స్త్రీ ధూమ్ర రక్త వర్ణము వస్త్రము ధరించుకొని బంగారముతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడినదై ఏహమైన కార్యములతోనూ తాను చేయిచున్న వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతోనూ నిండిన ఒక సువర్ణ పాత్రను తన చేత పట్టుకొని ఉండెను ఇప్పుడు ఏమైందంటే పాత్ర నిబంధన కాలంలో అంటే మొదట్లో బబులోను దేవుని హస్తాలలో బంగారు పాత్ర ఉంది సువర్ణ పాత్ర ఉంది కానీ ఇక్కడికి వచ్చినప్పటికీ చూడండి తన చేతికి తీసుకుంది అంటే దేవుని చేతిలో లేదు అని చెప్తుంది ఈ వాక్యం చివరి కాలంకి వచ్చేటప్పటికీ మతపరమైన జీవితము ఆయన హస్తలలో లేదు విడిచిపెట్టేసింది ఎందుకు విడిచిపెట్టిందంటే అది భక్తిహీనత అపవిత్రత పాపపూరితమైన జీవితం అన్నట్టు ఆ రీతిగా తయారైంది ఈ స్త్రీ చివరికి వచ్చేటప్పటికీ తన జీవన విధానము అట్లా తయారైందనేసి ఆ వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది అన్నట్టు బహులో బానే ఉండే దేవుని హస్తలలో కానీ చివరికి వచ్చేటప్పటికీ మన కాలానికి దాని అది దేవుని చేతిలో లేదు అదే ఒక బంగారు పాత్ర లాగా దాని చేతిలో బట్ తెచ్చుకుంది అన్నట్టు నేనే దేవుని అన్నట్టు అట్లా తయారు చేసుకుంది అన్నట్టు ప్రకటన గ్రంథంకి పవిత్రంగా తయారైంది అది అది ఒక వేష్య లాగా తయారైంది మొదటి వర్షంలో జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు కాబట్టి తన జీవన విధానం గురించి మనం దానికి ధీరంగా ధ్యానించినాము ధూమ్ర రక్త వర్ణములు అంటే ఎంతో అది వ్యభిచార సంబంధమైన అపవిత్రమైన కార్యములు చేస్తుంది ఏహ్యమైన కార్యములు మొదటిది మొదటిది ఏహ్యమైన కార్యములు రెండవది వ్యభిచార సంబంధమైన కార్యములు మూడవది అపవిత్రమైన కార్యములు మూడు మూడుగా ఉంటాయి అనేది మనకు తెలుసు ఎప్పుడు బైబుల్ అంతటా ఇవి వీటి క్రియలు దీని క్రియలు మూడు అపవిత్రంగా ఉన్నాయి దేవుడికి అసహ్యంగా ఉన్నాయి అని చెప్తున్నాడు చివరి కష్టపడికి అది తన చేతికి తీసుకుంది బంగారు పాతరన ప్రభు జ్ఞాపకం చేస్తున్నా మనకి అది అందుకే పద్దెనిమిదవ అధ్యాయం కష్టపడికి ఏం జరుగుతుందో చూడండి నేను జోతలే ప్రకటన గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము రెండవ అష్టంలో అప్పుడు గొప్ప స్వరముతో ఆర్భటించి ఇట్లా మహాబబులోను కూలిపోయాను కూలిపోయాను అది దయ్యములకు నివాస స్థలమును ప్రతి అపవిత్ర ఆత్మకు ఉనికి పట్టను అపవిత్రమైన అసహ్యమైన ప్రతి పక్షికి అది ఉనికి పట్టు అయింది అని చెప్తున్నాడు ఇక్కడ ఈ గతంలో మనం చాలాసార్లు చూసిన వాక్యాలు ఇవన్నీ తిరిగి తిరిగి మన సంపూర్ణంగా ఈ సత్యాలను గ్రహించేంతవరకు ఇవి నిన్ను వెంబడిస్తూనే ఉన్నాయి ప్రతి అపవిత్రమైన ఆ యొక్క చూడండి అక్కడ గొప్ప సరంతో ఆర్పటించేట మహాబులోను కూలిపోయిను కూలిపోయిను అది దయ్యములకు నివాస స్థలమును ప్రతి అపవిత్ర ఆత్మకు ఉనికి పటును అపవిత్రమైన అసహ్యమైన వాటికి నివాసమైందన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తుంది ఆ వాక్యం దయ్యములకు నివాససలము స్థలము అపవిత్రాత్మలకు ఉనికి పట్టు తర్వాత అపవిత్రమైన అసహ్యమైన వాటికి స్థలం అది అక్కడ యాప్ లో పక్షి అన్న పదం పోయింది అది అక్కడ గ్యాప్ వచ్చింది అటు తర్త మహాధికారం గల వేరొక దూత దానికి సంబంధించింది రెండవ వర్షం అతడు గొప్ప స్వరంతో ఆర్భటించి ఇట్లా నేను మహాబబులను అది రెండు గుంపులకు సాదృశం అది దయలకు నివాస ప్రతి అపవిత్రాత్మకు ఉనికి అపవిత్రమును అసహ్యమునైన ప్రతి పక్షికి ఉనికి ఆ పదం అక్కడ పోయిందన్నట్టు ప్రతి పక్షికి ఉనికి మనకు తెలుసు దయ్యంల దయ్యములు అపవిత్ర ఆత్మలు పక్షులు ఈ మూడు గుంపులు అన్నట్టు అవి మనకి తగులుతామంటాయి ప్రతిసారి కాబట్టి చివరికి వచ్చేటప్పటికీ ఈ యొక్క మహాభావులోని పరిస్థితి ఏ రీతి ఉందని అక్కడ దయ్యములు ఉన్నాయంట అక్కడ అపవిత్ర ఆత్మలు ఉన్నాయంట దాని తర్వాత అసహ్యమైన ఆ పక్షులు ఉన్నాయంట మనకు తెలుసు పక్షులంటే తేలక సాదృశ్యం దయ్యములంటే సర్పముల సాదృశ్యం గొప్ప చిన్న సమూహము ఈ రెండింటి మధ్యలో చిక్కబడింది కాబట్టి అది అపవిత్రంగా జీవిస్తుంది ఇర్మియా గ్రంథము యాభై అవాధ్యాయంకి వచ్చినప్పటికీ మనము ఇప్పుడు బబ్బులోని పరిస్థితి ఏదైతే ఉందనేది మనం చూస్తున్నాం ఇక్కడ ఇర్మియా గ్రంథము యాభై అవాధ్యాయము మొదటి మూడు వచనాలు ఇర్మియా గ్రంథము యాభై అధ్యాయము మొదటి మూడు వచనాలు ఇప్పుడు ఏం జరుగుతుందో చూడండి బొబులోను కూలిపోయి కూలిపోయే స్థితికి అది కాబట్టి అది కూలిపోయే మనం రెడీగా అవుతున్నాం విషయాన్ని ప్రభు మీరు గడి చేస్తున్నాడు త్వరగా కొన్ని వ్యాఖ్యలను చూపించి బబులో నుంచి మనం బయటకు వచ్చేస్తాం ఇప్పుడు బబులోని బోధ నుంచి బయటకు వచ్చి మాదీయులు పారశికుల దేశానికి వెళ్ళిపోతాం ఇప్పుడు చూడండి బబులోని పరిస్థితి ఏదైతే ఉంది యాభైవ అధ్యాయము మొదటి మూడు వర్షాలు బబులోను గుర్చి కల్దీల దేశం గురిచి ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా యూహవాసలు ఇచ్చిన వాక్ కాబట్టి బబులోను కల్దీ రెండు గుంపులు అన్నట్టు విషయం అంటే సర్పంలో తెలుసు అదృశ్యం ఆ రీతిగా మనం అర్థం చేసుకుంటున్నాం ఈ ఆత్మీయ విదనలు నేర్చుకోవాలంటే మనం గ్రహించాల్సింది ఏంటంటే ఐగుప్తు తేళ్లకి సాదృశ్యం దాని తర్వాత వచ్చింది సర్పములకు సాదృశ్యం బొబ్లోను మళ్ళా దేనికి సాదృశ్యం తేళ్లకి సాదృశ్యం దాని వచ్చేది మళ్ళా సర్పములకు సాదృశ్యం అట్లా ప్రతి దేశము ఒక గుంపు ఒక గుంపుతో వ్యక్తిగత ఒక గుంపుతో గుర్తింపబడుతుంది కానీ ఆ గుంపులో రెండో గుంపు కూడా ఉంటుంది అంటే ఉదాహరణకి ఐగుప్తు తేలక సాదృశ్యం ఎందుకంటే ఇనుప కొలిమి అని మనం చూసినాం ఐగుప్త వీళ్ళందరూ బానిసత్వంలో ఉండే అక్కడ కానీ అక్కడ సర్పం కూడా ఉంది అక్కడ ఖచ్చితంగా సర్పం కూడా ఉంది మనం ఏ రీతిగా చూస్తాం మోసేని ఎదుర్కొన్నది సర్పం అక్కడ సర్పాలే కనిపిస్తాయి మనకి మోసే చేతిలో ఆ కర్ర సర్పంగా మారడం చూస్తాము ఎన్నె ఎంబరే కూడా సర్పములు చేశారు కదా అక్కడ మనం చూస్తూ ఉంటాం ఎన్నె ఎంబరేలు సర్పానికి సాదృశ్యం ఇవి మనకు తగులుతుంటాయి కానీ ఐగుప్తులో సర్పంల యొక్క ప్రాముఖ్యత బహు తక్కువగా కనిపిస్తుంది అదే ను పారసీక దేశం వచ్చినప్పుడు అశురులకి వచ్చినప్పుడు సర్ప సర్పముల ప్రాధాన్యత ఎక్కువగా కనిపిస్తుంది తేళ్ల ప్రాధాన్యత తక్కువ ఉంటుంది కానీ అక్కడ సర్పం ఉంది తేళ్ళ కూడా ఉన్నాయి అదైతే బబులోనికి వచ్చినప్పుడు మళ్ళా తేళ్ల ప్రాముఖ్యత ఎక్కువ ఉంటుంది ఎందుకంటే బబులో మనం ఏం చేస్తామంటే ధాన్యాలకి వ్యతిరేకంగా శత్రిషకి వ్యతిరేకంగా ఆ రాజు కాదు ప్రజలు కొంతమంది మినిస్టర్స్ లేసినట్టు చూస్తాం మనం సరే త్వర త్వరగా చూసిన వాటిని ఇప్పుడు చూడండి ఇర్మియా గ్రంథం గురించి మనం జానిసినాం కదా యాభై అధ్యాయము మొదటి మూడు వర్షంలో బహుళం గురించి కల్తీ దేశం గురించి ప్రవక్త ఇర్మియా ద్వారా యోహవశలు విషయం వాక్కు జనములలో ప్రకటించుడి జనములలో ప్రకటించుడి ఇక్కడికి వచ్చేటప్పటికి జనములు ఉంది ఇంతకుముందు అన్య జనులనుంది ఇంగ్లీష్ లో ఇక్కడ ఇంగ్లీష్ లో రెండవ వర్షంలో నేషన్స్ అనునే అంటే దేశములనుంది కాబట్టి ఎన్ని దేశాలు మనకు తెలిసి ఏడు దేశాలవి జనములలో అంటే దేశాలలో ప్రకటించుడి సమాచారము తెలియజేయడి ధ్వజము నెత్తి మరుగు చాటించుడి ఏంది అది పట్టబడును బేలు అవమానం మెరోదుకు నేల మెరోదుకు నేల పడవేయబడును చూడండి ఇక్కడ మూడు దేశాలు ఉన్నాయి కదా బబులోనుంది బేలుంది మెరోంది మెరోదుకు దాని పేరు దేశం పేరు నేలా పడవేబడును బబులోని విగ్రహములు అవమానం దాని బొమ్మలు బోర్లా ద్రోయ అయితే ఇక్కడికి బబులోని ఎండ్ అవుతుందని ఇర్మియా ప్రవచిస్తుండు ఇర్మియా ప్రపంచానికే ప్రవక్త కొంతమంది ఒక దేశానికి ఒక ప్రాంతానికి ప్రవక్తలుంటే ఇర్మియా ప్రపంచానికే ప్రవక్త అని మనం ఈ విషయంలో నేర్చుకుంటాం ఎందుకంటే ఆయన ఎన్నో దేశాల గురించి ప్రవచించినట్లు ఇక్కడ చూస్తాం ఈ ఒక్కటే స్థలం కాదు ఇర్మియా గ్రంథం చూస్తే ఎన్నో దేశాలకి ఆయన మనం చూస్తాం ప్రతి దేశము ఏ రీతి అన్న విషయాన్ని ఆయన చూసిండు తన దర్శన రీతిగా చూసి వాటన్నిటి రాసిండు ఆయన ఆసక్తి రీతిగా ఉండే రోజులలో ఆయన ప్రపంచానికే ఒక ప్రవక్త నిలబడిండు అయితే మూడవ వచనకు వచ్చేప్పటికీ దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి ఇది బహు ప్రాముఖ్యమైంది ఇక్కడికి బబులోను బోధ ఆరం ముగింపు వస్తుంది దాని తర్వాత మాదీయుల పారసికుల ఉత్తర దిక్కు నుండి దాని మీదకి ఒక జనం వచ్చినది ఈ ఉత్తర దిక్కు నుండి వచ్చేదాన్నే ఆ యొక్క పారసిక్క దా మాదీయులు పారసిక్కులు మాదేయులు మనం చూస్తాం పారసిక్కులు అక్కడ రెండు గుంపులు ఉన్నాయి మాదేయులు పారసిక్కులు మాదీయులు అంటే సర్పంలకు సాదృశ్యం బబులోను తేళ్లకు సాదృశ్యం ఎందుకు చెప్పండి అగ్నిగుండము తేళ్లకి సాదృశ్యం మంట శద్రగ్ మిషగ్ అభ్యర్థోలని మంటల పడేసిండ్రు అది తేళ్లకి సాదృశ్యం సింహాల బోన్లో దానిల్ని బరేసిండ్రు సింహాలు కొరికి తినేడి అవి తేళ్లకి సాదృశ్యం అన్ని సింహాలు ఉంటే తేళ్ళక సాదృశ్యం ఒక సింహం లాగుంటే అది సర్పానికి సాదృశ్యం ఇది కాంటెక్స్ట్ అది పర్షదాత్మ నడిపింపంటాం దాన్ని కాబట్టి లేకపోతే బ్లైండ్ గా అట్లా చదివేసి వెళ్ళిపోతా ఉంటాం మనం ఉత్తర దిక్కు నుండి ఉత్తరం అంటే నార్త్ కదా నార్త్ అంటే సర్పంలకు సాదృషం అనేది చూపించిన ఉత్తర దిక్కు నుండి దాని మీదకి దేని మీదకి బబులోన్ మీదికి ఒక జనము వచ్చింది ఏ నివాసి లేకుండా అది దాన్ని దేశమును పాడు చేయును బబులోన్లో ఎవరు నివసించరు అని చెప్తుంది ఈ ప్రవచనం ఈరోజు అడ్రస్ లేకుండా పోయింది ప్రకృతి సజాగా లేదా ఆ దేశం అగాధంలోకి వెళ్ళిపోయింది నేను ఎన్నిసార్లు చూపిస్తా ఉంటాను ఇదే ప్రవచనం నెరవేరింది దా దాని దేశంను పాడు చేయును మనుషులేమి పశువులేమి అందరినూ పారిపోదురు అందరూ తరిపోదురు అంత గొప్ప వైభవం గల ప్రపంచానికి ఎడగాల నుంచి బహులోని దేశాన్ని అడ్రస్ లేకుండా చేస్తారు ఈ మాదీలు పారశీకులు అని చెప్తున్నాడు నాలుగో ఆ కాలంన ఆనాటికి ఇస్రాయల్ వారును యూద వరను కోడి వచ్చారు ఏడ్చొచ్చు గొప్ప జనం ఇదంతా ఎప్పుడు ఏడుపు అనేది గొప్ప జనం సాదృశ్యం అన్నట్టు ఇస్రాయల్ వారు యూదా వారు ఏడ్చు సాగుచు తమ దేవుడిని యోహవ యుద్ధకు విచారించటకై వచ్చేద్దరు అంటే వాళ్ళ ఆస్తులు అన్ని పోగొట్టుకున్నారు అన్నట్టు ఇక్కడ అదే పాయింట్ వీరి మీదికి అటాక్ చేసినప్పుడు మొత్తం పొగట్టుకుంటున్నారు వాళ్ళు అదే అధ్యాయము పదిహేడో వర్షానికి వెళ్తున్నాం మనం ఇప్పుడు అధ్యాయంలో పదిహేడు అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఉత్తర దిక్కు నుంచి ఒక దేశం వస్తుంది అది సర్పములకు సాదృశ్యము వీళ్ళే మాదీయులు అయితే మనం వాడు అర్థం చేసుకోవాలి బైబిల్లో మాదీయులు వేరే మిథ్యానీయులు వేరే కొన్ని కామెంటరీస్ అలా మిథ్యానీయులు నుంచి చోట ఉండడం కాదు అది తప్పది అందుకే మనం జాగ్రత్తగా వీటిని పరిశీలించుకోవాలి మనం మిథ్యానీయులు వేరే మాదీయులు వేరే వాళ్ళు కూడా ఇసల్పదకి వ్యతిరేకంగా వాళ్ళే అయితే ఇక్కడ మాదీయులు సర్పాలకు సాదృశ్యము వారు ఇసల్పదలని ఏడిపించిండ్రన్న విషయం కూడా మనం చూస్తాం ఇక్కడ కానీ బబ్లును కుమార్తె అంటే ఇస్రాయల్ ప్రజలు ఎందుకంటే అక్కడ బానిసలాగపోయిన వాళ్ళు వీళ్ళందరూ ఈ బానిసలాగపోయిన వాళ్ళందరూ ఏడుస్తున్నారు ఎందుకంటే మేము ఎంతో కాలంగా ఇక్కడ సంపాదించుకున్న అన్నీ మేము మాదేల అటాక్స్ లో వచ్చి మా మీద ప్రణంబల్ మేమంతా పోగొట్టుకున్నాం అని ఏడుస్తున్నారు దేవసాన్నిధికి వచ్చి ఇది గొప్ప జనము చివరి కాలంలో వాళ్ళ ప్రాణాలు కోల్పోయే టైంలో అప్పుడు ప్రభు సన్నిధికి వచ్చి ఏడుస్తున్నారు మేము ఇంతకాలం అబద్ధాన్ని ఆశయించినాం పరిశుధాత్మను తృణీకరించినాం పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు ప్రయాసపడలేదు కృపవరాలను తృణీకరించినాం మా సొంత ఇంటెలిజెన్స్ ఉపయోగించినాం పరిశుధాత్మకి అవకాశం ఇవ్వకుండా ఆత్మ ఫలాలని మాలో పెంపొందించుకోకుండా మేమంతా వృధా అయిపోయినాం మేము ఆస్తులంతసులను సంపాదించుకున్నాం ఇండ్లు గృహాలను కట్టుకోవడానికి భూములు కొనుక్కోవడానికి కార్లు కొనుక్కోవడానికి మెళ్ళు కొనుక్కోవడానికి డబ్బులన్నీ వృధా చేసుకున్నాం అవన్నీ గాలికి ఎగిరిపోయినాయి మాయమైపోయినాయి ఇప్పుడు మా చేతులు అన్నీ ఏమి లేవు ఉత్త చేతులతో రిక్తహస్తాలు అంటాం కదా ఉత్త చేతులతోనే ప్రభు సన్నిధికి వస్తున్నారు వీళ్ళు విశాల్పల్ అది సెకండ్ టైం రిపీట్ అవుతుంది నేను చూపించిన ప్రకటన గందంలో ప్రపంచమంతటి నుంచి గొప్ప సమూహం అందరూ చనిపోయి దేవుని సన్నిధికి వస్తున్నారు చివరికి అయన ప్రేమ అదే సత్యం సగం అబద్ధంలో ఉన్న మతపరమైన జీవంలో ఉన్న మనుషులందరినీ ఆయన ప్రేమించి వారి శరీరానుసారంగా జీవిస్తున్న శరీరాన్ని తృణీకరించి కొనలాగిన ఆ శరాన్ని విడిచిపెట్టేలాగా వారందరినీ మరణానికి అప్పగించి వారి ఆత్మలను కాపాడుకుంటుండే దేవుడు ఆయన ప్రేమ దానికి సంబంధించింది చూడండి ఇరుమయ గ్రంథము యాభై అధ్యాయము పదిహేడవ వచనం వారు చెదిరిపోయిన గొర్రెలు సింహములు వారి తొల తొలగ గొట్టాను కాబట్టి ఇప్పుడు చూడండి వీళ్ళందరూ చెదిరిపోయిన వాళ్ళు సింహములు అన్నప్పుడు భారత తీసుకొల వారి వెంట పడుతున్నాయి వారిని వారిని ఏం చేస్తున్నాయి మొదట అశురు రాజు వారిని భక్షించాను కడపట బౌలం రాజు అయిన నెముక నిధులు వారి ఎముకను కావున ఇస్రాయేల్ దేవుడును సైనిలకు అధిపతికు యహోవ ఇలాగ సెలవిస్తున్నాడు ఒకప్పుడు ఏమైంది ఐగుప్తులు పట్టిండరు దాని తర్వాత అశురు వాళ్ళు తిండరు దాని తర్వాత అంటే వీళ్ళ ఆశలన్నంతా ముగించుకు లాగేసుకున్నారు అన్నట్టు దాని తర్వాత రాజు వాళ్ళని మింగేసిండు దాని తర్వాత ఇప్పుడు బబురన్ రాజు వాళ్ళ ఎముకల్ని అలగొట్టిండు ఇప్పుడు అశ్వర రాజుని నేను దండించినట్లు బబులన్ రాజును నేను అతని దేశంలో దండించేలను కాబట్టి ఇక్కడికి బబులను ముగింపుక మనం సిద్ధపడుతున్నాం అన్నట్టు అశుర రాజును కూడా నేను దండిస్తా ఉంటున్నాను కాబట్టి ఐగుప్తిని దండించిండు దాని తర్వాత అశ్వరిని దాని తర్వాత బబ్లోని దండించిండు దర్వాత వచ్చే ఈ పారసీక దేశపు రాజులు కూడా దండిస్తారు అది మనం తర్వాత చూస్తాం కాబట్టి పదిహేడవ అధ్యయం పద్దెనిమిదవ వర్షం రెండు ఇప్పుడు కావున ఇస్రాయల్ దేవుడిని శైలి అధిపత్య గుహోవా ఇలాగ సెలవిస్తున్నాడు అషుర్ రాజును నేను దండించినట్లు బబ్లో రాజును అతని దేశంలో దండించేదను సో ఐగుప్త నెట్లు దండించిండు అట్లనే అషుర్ని దండించిండు అట్లనే బహుళని దండించెడు కాబట్టి ప్రతి దేశాన్ని చివరికి ఆయన దండిస్తాడు ఆయన పనిష్ చేస్తాడు అన్న విషయాన్ని ఇక్కడ ఈ వాక్యం మన జ్ఞాపకం చేస్తుంది ఎందుకు పనిష్మెంట్ అంటే ఆ రాజులు వాళ్ళంతా అబద్ధ ప్రవక్తలు ఎవరీతిగా చెప్పాలంటే కాబట్టి వాళ్ళందరికీ పనిష్మెంట్ తప్పదు అని చెప్తున్నారు ముప్పై మూడవ వస్తుంది ఇప్పుడు అదే అధ్యాయము ఈ యాభై ఒకటో ఇర్మియా గ్రంథము యాభై అధ్యాయము ముప్పై మూడవ వచనం ఇస్రాయల్ దేవుడును సైన్యములకు అధిపతిగా యుహోవ ఇలాగు సెలవిచ్చుతున్నాడు బబులోను పురము చదరము చేయబడిన కలెము వలె ఆయను అంటే గొప్ప వైభవం ఉండి పెద్ద పెద్ద అంతాలు అంతపురాలు మేడలుండే ఆ దేశము ఈరోజు చదరం చేయబడింది ప్లెయిన్ కళ్యం వలె అయ్యో ఆయను ఇంకా కొంతసేపటికి దానికి కోత కాలం కొంతసేపటికి దానికి కోత కాలం వచ్చును ఏం కోత అనేది మనం అర్థం చేసుకోవాల ముప్పై నాలుగో వర్షం చూడండి ఇక్కడ బబులును కుమార్తె అంటున్నాడు కదా బబులును రాజ నింది జరుగు మమ్మను మిరింగి వేసాను మమ్మను వట్టి కుండవలే ఉంచి ఉన్నాడు అంత మింగేసిన విలాస్తులు భుగ్ భుజంగము మృంగునట్లు మమ్మును మృంగేన భుజంగం అంటే ఎవరు భుజంగం అంటే ఇంగ్లీష్ లో డ్రాగన్ అంటాం అంటే మళ్ళా సైతనే సర్పం అన్నట్టు కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాము తేళ్లు డామినేట్గా ఉన్నాయి కానీ సర్పం కూడా ఉంది ఇక్కడ చెప్తున్నాడు మమ్మల్ని మింగి వేసేది నుగ్గు నుగ్గు చేసేది తేళ్లు భు భుజంగం మింగునట్లు అంటే భుజంగం అంటే డ్రాగన్ భుజంగము మింగునట్లు మమ్మును మింగారు మా శ్రేష్ట పదార్థములలో మా విలువగల వస్తువులు మా ఆస్తులు మా ఆహారము తన పొట్ట నింపుకొని మమ్మను పారవేసి ఉన్నాడు యుగ సమాప్తిలో మతపరమైన జీవితంలో ఉన్న క్రైస్తులకు అందరికీ బాగా ఫండ్స్ తెచ్చుకున్నారు అన్ని తెచ్చుకున్నారు బాగా డబ్బులు సంపాదించుకున్నారు ఆడంబరంగా జీవిస్తున్నారు ఏషావులాగా సుఖానుభవాన్ని ఆశ్రయించినారు అన్ని కండ్ల ముందు మాయమైపోతాయి అప్పుడు మళ్ళా పేదరికంలోకి వచ్చేస్తారు అప్పుడు ఏడుస్తారు ప్రభు దగ్గరికి అందుకే మనం ఈ విషయంలో జాగ్రత్తగా కూడా డబ్బుని మనము ప్రేమించొద్దు అది అది ఏసు ప్రభకి ఆపోజిట్గా పడుతుంది ఈ రోజులలో దాని పేరు బెలియాలని దేవుడు చెప్పిండు మనకి డబ్బుకి పేరు పెట్టింది దేవుడు బిలియాలకి క్రీస్తుకి బిలియాలకి పూర్తయిందికే అంటే ప్రభుకి లేవలుగా పెడతామో దాన్ని పెట్టలేం మనం కానీ ఈరోజు మతపరమైన జీవితం అట్లా పెట్టింది నాకును నా దేహము నాకును హింస బబులోని మీదికి ప్రతి రూపక రూపంగా దిగును గాక అని శివును నివాసి అనుకును నా ఉసురు కల్దీయ దేశ నివాసులకు తగులును గాక అని ఎరుసులేము అనుకును కాబట్టి ఎలాగో ఏహో సెలవిచ్చుచున్నాడు ఆలకించము నీ వ్యాజమును నేను జరిగించదును నీ నిమిత్తము నేనే పగ తీర్చుకుందును దాని సముద్రమును నేను నేను ఎండ కట్టుదును దాని ఊటను ఇంకి పోజేయదును కాబట్టి దేవుడు బబులున్ని ఏ రీతికి శిక్షించబోతున్నాడు అన్న విషయాన్ని ఇక్కడ మాట్లాడుతున్నాడు యాభై ముప్పై ఐదవ వర్షంలో మనం చూస్తున్నాం నాకును నా దేహం నాకు హింస బబులుని మీదికి అంటే మతపరమైన జీవితంలో ఈ గొప్ప జన సమూహానికి చేయబడ్డ హింస దట్ సగం సత్యం సగం ఆ బద్ధంలో ఉన్న వాళ్ళు వీళ్ళు దేవుని యొక్క శరీరం లాగా ఉన్నవాళ్ళు అయితే హింస చేయబడిందో అదే రీతికి బహుల మీదకి హింసను తీసుకొని వస్తానంటున్నాడు దేవుడు ఈ వాక్యం ప్రకారంగా ముఖ్యంగా సియోను అన్నప్పుడు మనకు తెలుసు చూడండి సియోను అంటేనేమో లక్ష మందికి సాదృశ్యం సియోను నివాసి అన్నప్పుడు సియోను దగ్గరకు వచ్చే వాళ్ళు వీళ్ళు ఎవరు గొప్ప జన సమూహం నా ఉసురు కలిదే దేశంలో నివాసులకు తగులు కాక అనుకుంటుంటే మా ఆస్తులన్నీ లాక్ వీళ్ళు నా ఉసురుని తగ్గుతుంది అంటున్నారు అంటే గొప్ప జనము అట్లా ఉంటారు అన్నట్టు వాళ్ళకు సుఖ అనుభవము డబుల్ పోయినప్పుడు ఏడవడం అన్నట్టు మనకి చూస్తాం మనము కృత నిబంధనకు వచ్చినప్పుడు ఆ యొక్క ప్రధాన యాజకుడు తగిన యాజకులు అందరూ కలిసి ఏమంటే ఈశ్వర విషయంగా మాట్లాడుతుంది అక్కడ ఏమనట్టున్నారు నాకును నా దేహముకు చేపడ్డ హింస బొబ్లు మీదికి ప్రతీకార రూపంగా దిగులుగాక అని సియోను నివాసి అనుకును నా ఉసురు కల్దియా దేశ నివాసులకు తగులు అని యర్షలేము అనుకును కిర్మియా గ్రంథము బహు ఈ యాభై అధ్యాయం అంతా బొబ్లోను ఎట్లా శమలకుండా పోబోతుంది ఎట్లా అది అది క్షీణించబోతుందన్న విషయము వ్యాకం చేస్తున్నాడు దేవుడు ముప్పై ఏడవసరం చూస్తాం పూజండి బొబ్లోను నిర్జనమై కసువు దిబ్బలుగా ఉండను నక్కలకు నివాస స్థల మగును మనకు తెలిసిన నక్కలు దాధిస్తుము అది పాడే ఎగతాలికి కారణంగా ఉండను వారు కూడి సింహం వలె బొబ్బరింతురు సింహంలో పిల్లల వలె గురు గురు కాబట్టి చివరికి ఎట్లా తయారవుతుంది అయినా విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు నక్కలు సింహములు సింహము పిల్లలు మూడు గుంపులు ఇవి కాబట్టి ఇవి ఎట్లా మనం ఇప్పుడు గ్రహించగలవు నక్కలు దేనికి సాదృశ్యం సింహలు దేనికి సాదృశ్యం యేసుకు హేరోగరాజుని నక్కతో పోల్చినట్టు మనం చూస్తాం కదా పోయి ఆ నక్కకు చెప్పు అన్నారు అంటాడు ఆయన ఎంతమంది జ్ఞాపకం ఉంది కొంతకాలం కిందట నేను మనం దాని గురించి చూపించిన మీకు అందరికీ పోయి ఆ నక్కకు చెప్పండి అని చెప్తాడు అంటే హేరోదిని నక్కతను బోల్చిండ్రు కాబట్టి హేరోది దేనికి సంబంధించినాడు ఏ షావుకి ఏషావు కదా ఏ కాబట్టి ఏ అంటే తేళ్లకి సాదృశ్యం కాబట్టి నక్క తేలైతే సింహము సర్పమవుతుంది అట్లా ఆలోచించాలి ఇప్పుడు మనం వాక్యాన్ని జడు వారు సంతోషించి మేలుకొనక చిరకాల నిద్ర వారు దప్పికొనగా వారికి మద్యమునిచ్చి వారిని మతిల చేసాను ఇదే యహోవాక్ కాబట్టి బబులోను మనుషులను ఎట్లా మత్తిల చేసింది అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపం చేసిండు కాబట్టి దాని తగిన శిక్ష దాని మీదకి రాబోతుందని చెప్తున్నాడు ఎట్లా రాబోతుంది చూడండి ఏహెచ్కల్ గ్రంథాలు మనం చూస్తాం ఎప్పుడు త్వరగా ఎహెచ్కల్ గ్రంథము ఎవరైనా చదవచ్చు ఏహెచ్కల్ గ్రంథము ఇరవై ఒకట అధ్యాయులు గ్రంథము ఇరవై ఒకట మొదటి మూడు వర్షనాలు సరే నేను చదువుతాను హెచ్కేలు అన్నము ఇరవై ఒకటవ అధ్యాయము హెచ్కేలు ఇరవై ఒకటి తర్వాత మొదటి మూడు వర్షాలు అప్పుడు నా యహో వాకు నాకు ఇలాగ సెలవు నరపుత్రుడా ఎరుసలేము తట్టు నీ ముఖము తిప్పుకొని పరిశుధ స్థలమును బట్టి ఇస్సల దేశం గురించి ప్రవచించిటనుము ఏహో సెలవించినది ఏమనగా నేను నీకు విరోధిని అయిని ఇసల గురించి మాట్లాడుతున్నాడు దేవుడు నేను నీకు విరోధినైతిని దేవుడు మాట్లాడుతున్నాడు ఇసల దేశం గురించి ఇరస గురించి నీతి పనులనేమి నీలో ఎవరు ఉండకుండా అందరినీ నిర్మలము నా కడ్గము ఓర దూసి ఉన్నాను మొత్తం అందరినీ తీసేస్తున్నాడు ఎందుకు నీతి మంత్రాన్ని వీళ్ళ స్వనీతిని ఆశ్రయించిన వాళ్ళు అంటే గొప్ప జన సమూహం సాదృశ్యం వీళ్ళు దుష్టులు అంటే సర్పములు తేళ్లు అని రెండు గుంపులు ఈ మూడు గుంపులు మొత్తం వీళ్ళందరినీ నిర్మలం చేస్తారు కదా అందుకే లేని స్థితి స్థితిలో ఉందన్న విషయాన్ని ఇక్కడ మాట్లాడుతున్నాడు దేవుడు మనకి మొత్తం వారందరినీ నిర్మూలం చేస్తా అంటున్నాడు మూడో వచనంలో అదే రీతిగా పంతొమ్మిదో వచనం చూడండి అదే అధ్యాయము పంతొమ్మిదో వచనంలో నరపుత్రుడ బబులోను రాజు కడ్గము వచ్చటకు రెండు మార్గములను ఏర్పరచము ఆ రెండును ఒక్క దేశం నుండి వచ్చినట్లు చూడండి రెండొకటే మనం చెప్తున్నాడు మళ్ళా ఆ రెండును ఒక్క దేశం నుండి వచ్చినట్లు సూచించటకై ఒక హస్త రూపము గేయము పఠనపు వీధి కొనను దాని గేయము అని చెప్తున్నాడు అంటే ఏ రీతిగా బబులోను అంటే ఎంతకుముందు ఏముండే మనకు తెలుసు అష్యూరు అష్యూరు బబులోను కలిసిపోయినాయి మన కొంతకాలానికి బబులోను బలహీనమైనక మాదీయులు మాదిలతో కలిసిపోతుంది బబ్లు దానియల కాలంలో చూస్తాం దానియలు బబ్లును రాజు నిబద్దిజర్ కాలంలో బెల్షాజర్ బెల్ బెల్షాజర్ కాలంలో ఉన్నాడు అంటే తన కుమారున్ కాలంలో ఉన్నాడు తన కుమారుడు చనిపోయినాక మాదిల రాజు అయిన దర్యావేషి కాలంలో కూడా ఉన్నాడు ఆయన రాజుల కాలంలో ఆయన ప్రవచించాడు దానియల్ అంటే ముగ్గురు రాజుల క్రింద ఆయన మినిస్టర్ లాగా పనిచేసి అని వాక్యం మన సేవ జీవితం కూడా అంతే నీ నీ నీ ప్రకృతి సజంగా నీ జీవితం కూడా అంతే నువ్వు ఎప్పుడు ఒక రాజు దగ్గర ఒక మినిస్టర్ లాగానే ఉంటే ఉండువు కానీ కృతజ్ఞ నిబంధకు వచ్చినప్పుడు దేవుడు మనం చూపించే నువ్వు రాజువు యాజకునివి రెండు గుణగణాలు ఉంటాయి నీలో కాబట్టి రెండు పనులు చేయలే నువ్వు రాజు అంటే ఇతరుల బాగోగులు తీసుకుంటే వాడివి మనము నాకు ఎవరు సాయం చేస్తారనే ఉంటాం కానీ మనము మనం ఇతరులకు సాయం చేస్తున్నామా ఇతరులకు సాయం చేస్తున్నామంటే నువ్వు రాజు అన్నట్టు లేదు నువ్వు ప్రతిసారి ఇతరుల సాయం పొందుకుంటున్నావంటే నువ్వు గొప్పజన సమూహమే అన్నట్టు సరే మోసంతో లాక్కుండే వాళ్ళందరూ తేళ్ళకి సర్పములకు సాదృశ్యం అన్నట్టు ఈ లోకంలో దోచుకుండే వాళ్ళందరూ తేళ్లకి సాదృశ్యం అన్నట్టు కుయుక్తితో సంపాదించుకునే వాళ్ళంతా సర్పములకు సాదృశ్యం అన్నట్టు మనము మోసంతో కుయుక్తితో ఏమి సంపాదించుకోము ఒక మెతుకు కూడా ఫ్రీ అని తినేను వారి దగ్గర ఒకవేళ ఎవరికైనా ఫ్రీగా తిన్నానంటే నెక్స్ట్ టైం వాళ్ళకి దానికంటే మరీ విలువగలది వస్తువు నేను ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఎందుకంటే మనకు అది కుదరదు మనం ఫ్రీగా తినద్దు ఏది కూడా అపోస్ల చూస్తాం మనం మీరు చాలామంది ఫ్రీగా తింటున్నారు అన్నాం చర్చలో అంటాడు పని చేయకుండా తింటారు మీరు అంటాడు కరెక్టే కదా అది దేవుని విధానం కష్టపడకుండా ఎట్లా పొందుతాం మనం ఎవరి దరికెళ్ళి ఫ్రీగా తీసుకోవద్దు మనం ఇమ్మీడియట్లీ క్లీనప్ చేసుకోవాలి మన హస్తాలను ఎందుకంటే నువ్వు రాజువి నీ గుణగణము రాజు గుణగణంలాగా ఉండాలి ఎప్పుడైనా కానీ ఇచ్చటం లాగా ఉండగానే తీసుకునే వాళ్ళ లాగా అని ఆ యొక్క వాక్యాలు మనల్ని అన్నట్టు కాబట్టి పంతొమ్మిదో వర్షంలో అదే మనం కడ్గమునకు అమునీల పట్టణంకు రప్కాకు ఒక మార్గమును యూద దేశం అందున్న ప్రాకారములు గల ఒక మార్గంను ఏర్పరచము బాటలు చీలు చోట రెండు మార్గములు బాటలు చీలు చోట రెండు మార్గములు చీలు రెండు మార్గములు చీలు స్థలమున శకునమ్ము తెలుసుకున్నటకు బబులోను శకునము తెలుసుకున్నటకు బబులోను రాజు నిలుచుచున్నాడు అతడు బాణములను ఇటు అటు ఆడించు ఇప్పుడు బాగా అతడు బబులోను రాజు చేసేది ఏంది బాణములను ఇటు అటు ఆడించుచున్నాడు అంటే ఇతను తేళ్లకి సాదృశ్యం విగ్రహముల చేత విచారణ చేయొచ్చునంటే బౌల్లోనూ తేలక సాదృశ్యం చేయించు కార్యమును బట్టి శకునము చుచ్చుచున్నాడు ఎరుశలేము ఎదుట గుమములను పడగొట్టు యంత్రములు పెట్టుమనియు హతము చేయుదుమనియు ధ్వని ఎత్తుమనియు బిగ్గరగా ఎత్తుమనియు గుమంలకు ఎదురుగా పడగొట్టు యంత్రములు ఉంచుమనియు దిబ్బలు వేయమనియు ముట్టడి దిబ్బలు కట్టు కట్టుమనియు ఎరుశులేమును గూర్చి తన కుడి తట్టున శకునము కనబడెను కాబట్టి ఏ రీతిగా దాన్ని ఎట్లా దేవుడు చూపిస్తున్నాడు బొబులను ఏ రీతిగా ఆ యొక్క ఎరుశలేముని ఎరుశలేము కుమార్తెని అన్న విషయాన్ని దేవుని శిక్షని బొబులను ద్వారా ఎట్లా దేవుడు అమలు పరచబోతుంది విషయాన్ని అక్కడ ప్రభు మనకి చూపిస్తా ఉన్నాడు తర్వాత చూడండి పదిహేనవ వచనము అదే అధ్యాయము పదిహేనవ వచనంలో వారి గుండెలు కరిగిపోనట్లను పరద్రోయ పరద్రోయు అడ్డములు అధికములగనట్లను వారి గుమ్మములలో నేను కడ్గము దూసేదను అయ్యో అయ్యో రెండు గుంపులవి అయ్యయ్యో అది తదతాడు చిన్నది హతము చీటకై అది దుయ్యబడి ఉన్నది మనం చూసిన మామోస్రంథంలో గాలికి ఎగరగొట్టబడినప్పుడు ఆ వెంట్రకల వెనకల నా కడ్గమును పంపిస్తారన్నాడు ఇదే వాక్యం ఆ సత్యానిగ్రహిం గుర్తింపజేస్తుంది మనకి తిరిగి మట్టప్పుడు గుండెకి సంబంధించిన బోధనలు ఇవన్నీ ఆ రోజుల ప్రభు అవన్నీ మనకు చూపించిండి ఈ గుంపులను ఎట్లా ఏ రీతిగా అవి విడిపోయినాయి విషయాన్ని కాబట్టి పదహార వచ్చిన ఒకసారి చూస్తాం మరోసారి కట్కమా సిద్ధపడి ఉండము చూడము ఎడం తిరుగుము ఎక్కడ నీకు పని ఉండను అక్కడికి తిరుగుము నేను కూడా నా చేతుల్లో చరుచుకొని నా క్రోధము తీర్చుకుంది ఈసారి నేనేం చేయను నేను జస్ట్ చూస్తూ ఉంటాను నా కోపం తీర్చుకుంటా ఆయన కోపం ఏ రీతిగా ఉందన్న విషయాన్ని ప్రభు ఇక్కడ మన జ్ఞాపకం చేస్తున్నాడు అన్నట్టు మీ కా గ్రంథము సరే చూద్దాం నాలుగవ వచనం మీ కా గ్రంథము ఇక్కడికి బబ్లోకి సంబంధించిన బోధం మనకు ముగించుకుంటే మాదిలకు సంబంధించిన బోధన మనం ఆరంభించుకోవచ్చు మీ కా గ్రంథము నాలుగవ అధ్యాయము ప్రమాతి ప్రమాతి స్త్రీ నీవు వేదన పడి ప్రసవించుము నీవు పట్టణము విడిచి బయట వాసము చేతువు బబ్బులుపురం బబ్బులు పురం వరకు నీవు వెళ్ళుదువు అక్కడనే నీవు రక్షణ నొందుదువు అక్కడనే యోహో నీ శత్రుల చేతిలో నుండి నిన్ను విమోచించును కాబట్టి బబ్బులు నుంచి బయటికి రావాలంటే నీకు రక్షణ జరగాలంటే నువ్వు ప్రకృతి సహజంగా జీవించొద్దు దాన్ని విడిచిపెట్టాల్సిందే ఆ పట్నము విడిచి బయటికి రావాల్సిందే ప్రసూతి అంటే నువ్వు గొప్ప జన్ములండి ప్రసవించే స్త్రీ అయిన లక్ష నలభద్ నాలుగు వేల మందిగా మారాల్సిందే గొప్ప జన సమూహము లక్ష నలభై రావాల్సిందే అన్న విషయానికి జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు అక్కడ లేకపోతే నేను మటుకు నిన్ను శమల పాలు చేస్తాను అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు జక్ర గ్రంథంలోని ఒక వాక్యాన్ని మనం చూస్తే ఈ రోజు కాదు అయిపోతుంది మనకి జక్ర గ్రంథము దక్కడ మనకు బబ్బులోకి సంబంధించిన బోధ ముగిస్తాం వచ్చే వరము తక్కిన రెండు గుంపులు ఏందవి మాదిలు పారసికులు గ్రీసు కూడా చూపించేస్తాను నేను ఎందుకంటే అది చిన్నదే గుంపు అది దానికి సంబంధించిన బోధ బహు చిన్నదే కాబట్టి బహు త్వరగానే మనం ముగించుకోవచ్చు ఇవి ఎంత త్వరగా అంత మంచిది నాకు కూడా కానీ ప్రభు చిత్తాన్ని ఆయన ఎంతకాలం తీసుకెళ్తే అంతకాలం మనం వెళ్తాం అక్కనే జరిగింది బోరల తీర్పుకు సంబంధించిన కాలంలో ఆ విషయాలు ధ్యానిస్తున్నప్పుడు ఎంత కాలం అయినా మనకు తెరలేదు మనకు దీర్ఘాన్ని వెళ్ళిపోయింది అది రెండవ అధ్యాయం బబ్లోను సంబంధించిన బోధ సకరే గ్రంథము రెండవ అధ్యాయము మొదటి పదమూడు వర్షం మరియు నేను తేలిచుడగా కులునులు చేత పట్టుకుని ఒకటి నాకు అంటే మెజర్మెంట్స్ అన్నట్టు కొలత మట్టపు గుండు కొలతకు సంబంధించిన బోధ నీవు ఎక్కడికి పోచ్చినవని నేను అతను అడగగా అతడు ఎరసలేం యొక్క వెడల్పును పొడుగును ఎంతైనాది కొలిచి చూడపోవచ్చు నా నేను అంటే ఎరశలేంని కొలుస్తున్న చివరికి నీ స్థితి ఎట్లుంది చూసుకోవాలి అంత మార్చున్న దూతం బయలుదేరగా మరి దూత అతను ఎదుర్కొని రెండవ దూత పరిగెత్తిపై ఎరసలేము మనుషులను పశులను విస్తారమైనందు అది ప్రాకారం లేని మైదానంగా ఉండు అని ఇవన్నీ అని అని తెలియజేయమని మొదటి దూతకు ఆగ్గాచ్చాను నేను దాని చుట్టూ అగ్నిపాకరం ఉందిను నేను దాని మధ్యను నివాసిన మహిమకు కారణంగా ఉందును ఇదే యుహో వాకు ఉత్తర దేశంలో ఉన్న వాటిలారా తప్పించుకొని రండి ఆకాశపు నాలుగు వాయువులంతా మనకు తెలిసింది నాలుగవ బూర కదా ఎవరు జ్ఞాపకం చేసుకుంటారు నాలుగు వాయువులు నాలుగవ బూర టైంలో మనం చూసిన మాట అన్నింటినీ ప్రపంచమంతట నాలుగు వాయువులు ప్రజలందరినీ తన బిడ్డలందరినీ సమకూర్చుకొని రావడం అనేది మనం అక్కడ చూసినాం కాబట్టి ఈ ఇక్కడ ఆరో వర్షన్లు ఏం తీసుకున్నామంటే ఉత్తర దేశంలో ఉన్న వారు ఎలా తప్పించుకుని నాలుగు వాయువులంతా విశాలంగా నేను వ్యాపింపజేసి ఉన్నాను ఇదే యోహోవాకు బబులోని దేశంలో నివాస శివోన్ సియోను నుండి తప్పించుకొని పొమ్ము తొరగ బయటికి ఇదే యోహోవాకు సైన్యులకు అధిపత్య యుహో వసులు మిమ్మును ముట్టిన తన కనుగుడ్డును ముట్టిన ఎంచి తనకు ఘనత తెచ్చుకొనదలిచి మిమ్మును దోచుకుని నా అన్య జనుల అంటే ఈ ఏడు దేశాలు యుద్ధకు ఆయన నన్ను పంపి ఉన్నాడు నేను నా చేతిని వారి మీద ఆడించగా వారు తమ దాసులకు దూపుడు సొమ్మగుదరు అప్పుడు శేలుకు అధిపతికి నన్ను పంపినడని మీరు తెలుసుకుందరు శేను నేను వచ్చి మీ మధ్యన నివాసం చేతును సంతోషగానం సంతోషంగా నుండి పాటలు పాడడి ఇదే యుహోవాకు ఆ దినం నా అన్య జన అన్యజనులకి అనే అనేకులు అనేకులు యోహోవాను హత్తుకొని నాకు జల్లగుదురు నేను మీ మధ్య నివాసం చేతును అప్పుడు యోహోవా నన్ను మీ ఎద్దకు పంపడం మీరు తెలుసుకుందరు మరియు తనకు స్వాస్థ్యం అని యహో ప్రతిష్టమైన దేశంలో యూగాను స్వదర్చుకొను జరుసలేమును ఆయన ఇంకా కోరుకొను ఇంకా కూరుకొను సకల జిల్లారా యోహోవ తన పరిశుద్ధమైన నివాసం విడిచి వచ్చి ఆయన సన్నిధి మౌనులై ఉండి ఆయన రెండవ రాక సంబంధించిన బోధ ఇది కాబట్టి నాలుగవ బూరలో వీళ్ళందరూ ఏ రీతిగా శ్రమలకుండా పోతున్నారు అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ఐదవ బురలో వాళ్ళు మహ మహాశ్రమలకి గురి ఆరవ బురలో అందరూ మరణిస్తారు ప్రతి ఒక్కరు గొప్ప జన సమూహము కంప్లీట్ గా మరణిస్తారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు ఇక్కడికి క్లోజ్ అయిపోతుంది దాని తర్వాత సంబంధించిన బోధ ఇది ఈ ఈ దేశము రెండు గుంపుల్లా కనిపిస్తాయి మాదీయులు పారసిక్కులు కాబట్టి నాలుగవ దేశం ఇది మరి ఇంతవరకు చూసింది ఐగుప్తు మరియు అశూరు మరియు బబులోను ఇప్పుడు వచ్చేది మాదిలకు సంబంధించినది పారశరులకు సంబంధించింది ఇవన్నీ రీక్లే అవుతున్నాయి మన కాలంలో చూపిస్తున్నాడు దేవుడు మతపరమైన జీవితము ఎట్లా ఉంది దాన్ని ఎట్లా శిక్షించబోతుండని దేవుడు చూపిస్తున్నాడు కాబట్టి ఆ యొక్క సంబంధించిన ఆ ప్రతిమ ఆ ప్రతిమ యొక్క ఛాతీ భాగము మరియు చేతులు భుజాలు వెండితో చేయబడ్డాయి కాబట్టి వెండి ఆ యొక్క మాదిలకి సాదృశ్యం అని దానిలు జ్ఞాపకం చేస్తున్నాడు మీ తర్వాత వచ్చేదే వెండి సంబంధించింది కాబట్టి దాని తర్వాత దాని కడుపు నుంచి కడుపు భాగం కింది నుంచి తొడల భాగం వరకు అది ఇతడితో పోల్చబడింది కాబట్టి అది గ్రీకు సామ్రాజ్యానికి సాదృశ్యం కాళ్ళు ఇనుముతో పోల్చబడ్డాయి కాబట్టి ఇనుము రోమీలకి సాదృష్యం కాబట్టి మనము వచ్చే వారము ఈ యొక్క వెండికి సంబంధించిన బోధన ధ్యానించబోతున్నాం మాదేలు మరియు పాలసీలకు సంబంధించిన అటువంటి కృపని ప్రభు మనకు అనుగ్రించాలని ప్రార్థిస్తాం పరిశుధన బాబు తండ్రి మీ వందనాలైనా ఇస్రాయలు గొప్ప దేవ కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం భగవాన్ ఈ విషయాలన్నీ మీరు మాకు చూపిస్తున్నారు ఎందుకంటే త్వరగా బబ్ల బయటికి రావాలా తర్వాత మీరు త్వరగా రావండి అని ప్రకటించాలా అందు నిమిత్తమే మాకు చూపిస్తున్నారు లేకపోతే బబ్ులోనికి బట్టిన దుస్థితి మీకు పడుతుంది అన్నాడు బబ్లోని కుమారితే అందులోకి వెళ్ళి బయట రాకపోతే బబులోని బట్టిన దుస్థితి నీకు పడుతుంది అందడు కాబట్టి నైనా మేము అందులో నుంచి బయటకు ఇంకా అనేక మంది అక్కడే ఇరికి ఉన్నారు ప్రభా ఎందుకంటే అక్కడ బాగుంది అనుకుంటున్నాను నైనా కానీ వారి ఆస్తులన్నీ పోగొట్టుకుంటున్నారు అన్ని ఉత్త హస్తాలతో మీ సన్నిధికి వచ్చి ముందు ఆస్తులన్నీ పోగొట్టుకున్నారు వారి జీవనాధారం పోగొట్టుకున్నారు వాళ్ళ ఆహారం పోగొట్టుకున్నారు బబులోని ఇలా అవన్నీ దోచుకున్నారు అని ఈ రోజు ప్రపంచాత్మకంగా పవలోను గొప్ప జన సమూహం యొక్క డబ్బులన్నీ దోచుకుంటుంది వారి ఆశలన్నీ దోచుకుంటుంది వారి సమయం అంతా దోచుకుంటుంది ప్రభుత్వ వారి స్వార్థం కొరకు గొప్ప జనము పేదోళ్ళు యాజకులు గొప్పళ్ళు అయిపోతున్నారు వినడానికి బాగలేదు నైనా కలికరించండినైనా గొప్ప జన క్షమించమని ప్రార్థిస్తున్నాం వారి సత్యాన్ని గ్రహించి మిమ్మల్ని వివరించి బిల్లగా తయారు మేము ఈ విషయాలు వాళ్ళకి చూపించినప్పుడు వారు వీటిని అర్థం లాగనా వారి ఆత్మీనేతాలు విప్పండినైనా వినే చెవులు అనుగరించండి చూసే కళ్ళనుగ్రహించండినైనా అర్థం చేసుకుంటే హృదయం అనుగరించండి ప్రభు ఈ రాత్రి మేము ప్రార్థించడం తర్ది ప్రార్థనకి జవాబు అనుగరించండి ప్రతి ఒక్కరిని ఆశ్రయించి స్వస్థపరిచమ ప్రతి అనారోగ్యానికి గర్దిస్తున్న విధానం వేసుకుంటే డిపార్ట్ ఫ్రమ్ హిమ్ డిపార్ట్ ఫ్రమ్ దెమ్ ద మైటీ నేమ్ ఆఫ్ జీజస్ క్రైస్ట్ యూ హ్యావ్ నో రైట్ ఓవర్ ఎనీ హియర్ వి కవర్ దెమ్ అప్ విత్ ద బ్లడ్ ఆఫ్ ద ల్యాబ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీజస్ క్రైస్ట్ all unclean spirits depart from them in the mighty name of jesus christ you marine spirits depart from them in the mighty name of jesus christ i curse you in the blood name of yeshua adikrist prabhu please koni rakku muthini sasta parchen nirakshichkondi mekonku goppa saakshiga pratisthinchukomanu radhishta prabhu mem parishuddhanga meeku jeevishte ee roga madhekaradune ee dushta shaktil madhekarinaalu prabhu endukante maalo agni undi prabhu అగ్నికి వాడు ఆహుతి అయిపోతాడు అందుకే అవి మామూలు ముట్టలేవు నేను అటువంటి అగ్నిమయమై నా జీవితం మాకు చేత అభిషేకించి నడిపించండి కొంచెం విధాన ఇచ్చండి వెహికల్స్ మీకు సృతించాలన్నా సేపడమని ఏసుక్రీస్త పరుశుధనం అన్న తండ్రి ఆ మన ప్రభు ఏసు కృప సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలంతో అండి గాక ఆ మెన్ ప్రైజ్ అలాడ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ప్రైస్ ది లార్డ్ బ్రదర్స్ అండ్ జస్టర్ అందరికీ ప్రైస్ ది లార్డ్ అన్న అంటే ప్రైస్ ది లార్డ్ తర్కి ప్రైస్ ది లార్డ్ ప్రైస్ ది లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ప్రైస్ ది లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ప్రైస్ ది లార్డ్ టీచర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ సర్టిఫై